నేనును నా ఇంటి వారును యహోవానే అన్న పాట నేను నా ఇంటి వారు యహోవానే సేవించేదం నేను నా ఇంటి వారు యహోవానే సేవించేదం సేవించేదం నిరంతము సేవించేదం అనిశము సేవించేదం నిరంతరము సేవించేదం అనిషము నేను నాయంతి వారు యహోవనే సేవించేదం నేను నాయంతి వారు యహోవనే సేవించేదం విడువను ఎడబాయనని ప్రేమతో వాగ్దానమిచ్చి కను పాపా రెప్పవలే సదానూ కాయుచు విడువను ఎడపాయనీ ప్రేమతో వాగ్దానమిచ్చి కను పాపా రెప్పవలే సదానూ కయూచు సూర్య సూర్యంద్రుగ్మతలందు సొమ్మిల కుండను సూర్యచంద్ర ఋగ్మతలందు సొమ్మీలండను నా జీవిత జీవితపర్యంతము కాచి కాపాడు చుండగా నా జీవితపర్యంతము కాచి కాపాడుచుగా నేను నాయంతి వారు ఎహో వనే సేవించేదం నేను నాయంతి వారు యహో ప్రేమ కన్నా మిన్నయన ప్రేమతో ఆదరించి ప్రతిపాకై రక్తము చిందించినా కన్నవారి ప్రేమ కన్నా మిన్నయన ప్రేమతో ఆదరించి ప్రతిపాకై క్తము చిందించినా వెళ్ళలే ప్రభు త్యాగం జగతికి బహుమానం వెళ్ళలేనీ ప్రభుత్గం జగతికి బహుమానం మరువరెన్నడుమేము ఏసునామ స్మరణం మరువనడుమీము ఏసు నామస్మరణం నేను నా ఇంటి వారం యహోవనే సేవించేదం నేను నా ఇంటి వారు ఎహోవనే సేవించేదం సేవించేదం నిరంతము సేవించేదం అనిశము సేవించేదం నిరంతము సేవించేదం అనిశము నేను నా ఇంటి సేవించేదం నేనును నా ఇంటి వారు సేవించేదం అలి ప్రార్థించి దేవుని వాఖ్యాన్ని చేసుకుందాం పరశుద్రవ తండ్రి ఇస్రాయిల దేవ మీకే స్మృతుల స్తోత్రాలనైనా సర్వనతులకు దేవ సమస్త సృష్టికి మూలాకారకృగా మీకే వదనాలు వేసయ్యా అబ్బానే అనే పిలిచే యొక్క భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు ప్రాభా బిడలుగా మమ్మల్ని స్వీకరించండి మీకు వన్ ప్రభావ మీతో సమాధాన పరుచుకున్నారు నేను దాన్ని మీకు వన్నాను మీ ప్రియకుమారిని మా కొరకు పంపించి మా పాపం శాపం రోగంలో విశ్నంలను ఆ యొక్క కల్వరిశల్లో భరించిన మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మా బాబాలు క్షమించినారు మీ బిడలుగా స్వీకరించినారు పశుద్ధాత్మ అభిషేకం అనుగరించినారు కృపవార్లు ఇచ్చినారు వీటన్నిటిని మీకు వన్నాను పరిలోకొప్ప జ్ఞానం అనుగరించినారు తను మళ్ళీ ప్రవేశనల్ అని క్రీస్తు కలిగిన మనుషులు మీరు అనుగ్రహిస్తున్నారు క్రీస్తుని ధరింపజేస్తున్నారు మీకు ఎంతో వర్ణాలు కృతజ్ఞత దరిపించుకుంటున్నాం నైనా ఈ మధ్యాహ్న కాలం ప్రభావ అయినా తనుమది మీ యొక్క తనుమల్ వాక్యాన్ని మేము జరించబోతుండగా తండ్రి మీ యొక్క సహమాకు మీ రక్షణ ప్రణాళికలు చివరి వరకు మేము నడిపించండి సమర్థించుకోకుండా సమాధాన పడకుండా ప్రభావ రోషం కలిగి మీ పక్షంగా నిలబడే బిడ్డలుగా తయారు చేయండి ఈ లోకం అంతా తనిమలి యథావిధిగా మీరు మత్సవారు తిరునాలు గారు జన్ ఎన్నిసార్లు మాత్రం మాట్లాడనారు జన్లు తినచ్చు త్రాగొచ్చు నారు నాటచ్చు అమ్ముచ్చు కొనొచ్చు పెళ్లిని చేసుకొనిచ్చు పెళ్లినిచ్చు ఎవ్వరు గురితరగని సమయంలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ కొనిపోయిన నరప్రవ్వా అందరినీ కొనిపోయిన నరప్రవ్వ దాన్ని బట్టి మీ మీకు ఎంతో వదనాలు నేను మీ అదే రీతిగా ఉంది ప్రభా ఉపద్రవం అంత ప్రళయం అంతా వచ్చినట్లు వచ్చి తల్లి మళ్ళీ యథావిధిగా అయిపోయింది ఫోర్ మనుషులంతా యథావిధిగా ఎక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు కానీ ఫ్రవ మీరు చూపించిన అమాంతంగా ఆయన తను ఈ లోకం మీదకి మీకు రావడం మేము చూస్తున్నాం నేను అది మీరు మాకు ముందుగానే హెచ్చరించినారు కాబట్టి మేము ఏ రీతిగా జీవించాలా మీ వరకు సాక్షిగా నిలబడాలా మీరే తను మళ్ళీ మాకు నడిపించి మనమను దామని మధ్యాహ్నం పట్ల శిస్త సందని ఆచరించండి ఇంకా వాక్యంలో తను మన నానబడిన జీవితాలను మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని ఏ శ్రీ క్రీస్తురావున ప్రార్థిస్తున్నాం తండ్రి పోయిన వారము నేను అనుకుంటా బహుశా శనివారము సమర్థవంతమైన దేవుని వాక్కు అన్న ఒక అంశాన్ని మనం ఆరంభించుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలు దానికి సంబంధించిన ధ్యాన ఆశిస్తున్నాను ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్కు ఎంత సమర్థవంతమైందని అది తన నోట్ల నుంచి బయలుదేరినప్పుడు మట్టి శర్రాన్ని దాల్చాల్సి వచ్చింది ఆ శరీరంలో రక్తనాళాలు ఎముకలు తయారు కావాల్సి వచ్చింది అందులో తన జీవాన్ని పోయగలిగిన దేవుడు తన నోట్ల నుంచి వచ్చిన ప్రతి వాక్ భూమిని భూమిని భూమి నుండి బలిపించింది భూమిలో రకరకాల విలువగల ఆ పదార్థములను రాళ్ళని అది ముందుగానే పెట్టింది తన నోట్ల నుంచి వచ్చినప్పుడు కేవలం వాకు వలన ఆకాశ పక్షులు భూ జంతువులు బయటకు వచ్చినాయి ఆయన వాక్లో అంత ప్రభావం ఉందన్నట్టు కాబట్టి ఆయన వాకుని మనం ఏ రీతిగా వాడుకోవాలనేదే ప్రాక్టికల్ థియాలజీ అంటాం ఇప్పుడు థియాలజీలో కూడా రెండు రకాల థియాలజీ అంటే స్టడీ ఆఫ్ గాడ్ డివినిట్ అంటే స్టడీ ఆఫ్ గాడ్ డ్లీనెస్ లేక దైవత్వం కాబట్టి థియాలజీ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దేవుని గురించి తెలివ తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంతో అవసరం అసాధ్యం కూడా ఎందుకంటే ఆయన గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అసాధ్యం ఈ సృష్టి అంతటినీ అర్థం చేసుకోవడమే బహు కష్టతరంగా ఉంది ఈరోజు కూడా ఈ సృష్టి మొత్తం శూన్యంలో ఉన్న ఎన్నో గ్యాలక్సీస్ లో ఒక్క గ్యాలక్సీ కనుకున్నాం మనం ఎన్ని వేల సంవత్సరాల నుంచి చాలా వేల సంవత్సరాల నుంచి ఒక్కటే గ్యాలక్సీగా అనుకున్నాం ఆ ఒక్క గ్యాలక్సీలోనే పన్నెండు గ్రహాలు నవగ్రహాలు మనం చూడగలిగినాం ఆ ఒక్కొక్క గ్రహాన్ని ఈ రోజు వరకు కూడా స్టడీ చేస్తున్నారు భూమిని కంప్లీట్ గా స్టడీ చేయలేకపోయినారు భూమిలో ఉంటూ భూమిని కంప్లీట్ గా స్టడీ చేయలేకపోయినారు భూమి లోపల ఎంత దూరం ఉంటుంది ఏమేమి ఉంటాయి కూడా స్టడీ లేకపోయినారు దీనికి పునా దెలివరీరో దాన్ని గ్రహించలేదు ఇది ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది సృష్టిలో ఇంత పెద్ద పీస్ భూమి చాలా పెద్దది కదా కొన్ని థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వెడల్పు ఇది ఇది గాలిలో జరుగుతుంది పైన శూనియంలో ఎట్లా జరుగుతుంది చెప్పండి దీనికి ఆకర్షణ శక్తి ఎక్కడి గలొచ్చింది ఎవరు ఇంతవరకు కేవలం భూమినే సరిగా స్టడీ చేయలేకపోయినారు ఇంకా జూపిటర్ ని మార్స్ ని ఇంకా రకరకాల ప్లానెట్స్ ఉన్నాయి మెరిక్యూరి అని వీనస్ అని వాటన్నిటినీ ఎప్పుడు స్టడీ చేయాలా లో ఎప్పుడు అందులో ఎప్పుడు లావా పొంగుతా ఉంటుంది జూపిటర్ లో పెద్ద గ్రహం అది కూడా భూమి లాగానే పెద్ద గ్రహం కొన్ని వేల కిలోమీటర్ల విశాలం ఉంటుంది ఎప్పుడు గ్యాసులు ఉంటాయి భయంకరమైన లావా పొంగుతూ గ్యాసులు అంత వేడిగా ఉంటుంది అది జూపిటర్ మరి దాన్ని స్టడీ చేయలేకపోయినారు చంద్రుని మీదనే కాళ్ళు పెట్టగలిగినారు అడుగు పెట్టగలిగినారు కానీ దాన్ని స్టడీ చేయలేకపోతున్నారు కంప్లీట్ గా ఇప్పుడు మార్స్కి పోతున్నారు అందరూ మార్స్ అనే గ్రహం మీద అడుగు పెట్టిండరు మనుషులు మొన్న చైనీస్ పంపించారు అంతకుముందు రకరకాల మనుషులు పోయినారు అందరూ పోతున్నారు దేశంలో ప్రపంచం నుంచి అందరూ పోయి దాన్ని స్టడీ చేయలేరు కంప్లీట్ గా మార్స్లో కొబ్బరి చెట్లు నాటు వచ్చింది అంటే వారు గతంలో గిన్ను చదివిన పుస్తకం అక్కడ నీళ్లు ఉన్నాయంట మళ్ళీ అవి ఎంత మటుకు నీళ్ళు ఉంటే జీవం ఉన్నట్టే కదా నీళ్ళ జీవం అక్కడ భవిష్యత్తులో మనుషులు నివసించచ్చు వాళ్ళ ఆలోచనలు కానీ దేవుడు కేవలం భూమి మీదనే మనుషుల్ని అంటే ఆయన నోటి వాకు ఎన్ని పెద్ద పెద్ద ప్లానెట్సే బయటకు వచ్చేసినాయి గ్రహాలు ఒక్క గ్యాలక్సీ మనం స్టడీ చేసినాం వేల గ్యాలక్సీలు ఒక్కొక్క గ్యాలక్సీలో ఎన్ని గ్రహాలు ఉంటాయో అక్కడ మనుషులు ఉన్నారా అంటే మాకు తెలియదు ఎక్కడ సూచిస్తుంది ఆకాశంలో మహాకాశంలోనే సూచిస్తుంది కానీ అవి అక్కడ ఆకాశం మహాకాశంలో రకరకాల జీవరాశులు ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం బైబుల్ అంతట్లు హెచ్లు చూస్తాము ఆదికాండంలో చూస్తున్నాము నోవ జలపాల కాలం రకరకాల జీవరాశులు పైనుంచి వచ్చినాయి రకరకాల అవి వచ్చినాయి మరి భవిష్యత్తులో వస్తాయంటే వావచ్చు చెప్పవచ్చు చెప్పలేము ఎందుకు వస్తే ఎందుకు రావద్దంటే చెప్పలేము ఎందుకంటే నోవ జలపరల కాలం ఏ రీతిగా ఉండైనా మనుషుకు రాక మనుషుకు మనం రాక తినప్పుడు అదే రీతి ఉంటుంది అని కాబట్టి ఆ రోజున్న భూమి మీద నెఫిలులోనే పెద్ద ఆజానుబాహులు వాళ్ళు పెద్ద ఆ మనం ఏమంటాము లేక జాయింట్స్ అంటాం ఇంగ్లీష్ లో పెద్ద జీవులు వాళ్ళు ఎట్ల పోటీ అన్నప్పుడు మనం అక్కడ నుంచి కింద పడదరబడ్డ ఆ యొక్క దూతలలో కొందరు స్త్రీలను వివాహం చేసుకొని వాళ్ళు పుట్టిన పిల్లలు వీళ్ళు పూర్వకాలం మందు ఉన్న బహుషూరులు అంట వీళ్ళు అది ఎక్కడ మనం చూస్తామంటే కేవలం హానోక గ్రంథమైనా చూస్తాం హానుక గ్రంథం మటుకు బైబుల్ లేదు పూర్వకాలం మందున్న షూరులు గ్రంథంలో ఉన్నాయి అవన్నీ షూర్ల పేర్లతో పాటు వాళ్ళు చేసిన కార్యాలన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి మన ప్రభు రాక రెండవ రాకడం కూడా ప్రవచించింది ఆయన హానొక గ్రంథంలో ఉంటుంది మళ్ళీ బైబిల్ ఎక్కడ మన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు తన వెంట వేవేల దూతలను వెంట పెట్టుకొని వచ్చిను భక్తులను వెంట పెట్టుకొని వచ్చినా కూడా ఉంది యూధా పత్రికలో వాళ్ళు యూధాకి ఎట తెలుసు హానో ప్రవచించినట్లు ఎక్కడ బైబిల్లో కానీ యూధ మటుకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే సిస్టమేటిక్ రియాలజీ బుక్స్ చదవక తప్పదు రకరకాల బుక్స్ ఉంటాయి చదవాలి బైబిల్స్ అన్ని బైబిల్కి ఆధారమే కదా పుస్తకాలు అవి చదివితే అంటే సిస్టమేటిక్ జ్ఞానం దైవికమైన జ్ఞానం మనం అభివృద్ధి పొందగలం అన్నట్టు కాబట్టి ఆయన వాక్కు వలననే అంటే ఆయన వాక్ అంటే ఆయన లోపల నుంచి వస్తుంది కదా వాక్ ఆయన లో నుంచి వచ్చిన వాక్కు వలన ఇవన్నీ కలిగినాయి కలిగిన ఇవన్నీయు ఆయన మూలంగానే కలిగినాయి కలిగినవన్నీ ఆయన లేకుండా ఏది కలగలేదంటాడు యోహాను భక్తులు మొదటి పత్రికల్లో కాబట్టి ప్రతిదీ ఆయన వాక్కు ధరనే జరిగింది అన్నట్టు ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎందుకు హైలైట్ చేస్తానంటే ఏసు ప్రభుని ధరించుకున్నా నువ్వు ఆయన నీ హృదయంలో నివసిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నీ హృదయాల నుంచి వస్తుంది ఆయన వాక్ మరో విధంగా చెప్పాలంటే నువ్వేనా వాకులు ఎన్నిసార్లు చూపించిన పత్రికలలో మనమే ఆ వాక్కు ఎప్పుడైతే ఏసుప్రభు నేను ధరించుకుంటామో నువ్వే సువార్త ఉంది వాక్యం చూపించిన మీకు నేను గతంలో కాబట్టి మనమే సువార్థ మనమే పత్రిక మనమే వాక్కులాగా తయారవుతున్నాం కాబట్టి మన ప్రభు అంటే నా ఎందు నమ్మీపించిన వాడు నాకంటే మరీ విశేషమైన అద్భుతాలు చేయనని ఉంది కదా మరీ ఎక్కువ చేయననుంది వాకి మళ్ళీ ఎట్లా చేయిస్తాం చెప్పండి ఈ ప్రిన్సిపల్స్ అర్థమవుతూనే మనం వాటిని చేయగలం అన్నట్టు కాబట్టి నా ప్రార్థన ఏంటంటే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం విశేషమైన సేవా జీవితాలకు మనం నడిపిస్తాం ఏ రీతిగా అంటే అడుగడుగున్నా చూపిస్తుంటే ఈ లోపాలు ఈ సరి చేసుకోండి ఇవన్నిటి నుంచి బయటికి రండి అనే సంపూర్ణంగా సాగిపోవాలంటే సంపూర్ణంగా తయారవుతూనే కానీ అవి మనం చేయలేమనేది హెచ్చరించండి అందుకే మనం చూసినాం పోయిన వారము లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఆ యొక్క చూడండి ఒకసారి లూకాసు వార్త అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఒక అపవిత్రాత్మ పట్టిన విషయం మనం అక్కడ ధ్యానిస్తున్నాం ముప్పై రెండవ వాక్యము అధికారంతో కూడినదై యుండెను కాబట్టి నీ సేవా విధానంలో ఈ విషయం అర్థం చేసుకోవాలా నీ వాక్యము అధికారంతో కూడినప్పుడు ఏమవుతుంది తెలుసా ఎటువంటి ఆత్మ అది దురాత్మలే కానీ మనుషుల ఆత్మలే కానీ అవి వినక తప్పదు కాబట్టి నీ వాక్యము అధికారంతో నినాలంటే పరశుధాత్మ వచ్చినప్పుడే మీరు శక్తినిందునన్నాడు కాబట్టి పరశుధాత్మ ద్వారా మీకు ఆ అధికారం అనుగ్రహించబడింది కాబట్టి అప్పుడు నువ్వు సువార్త ప్రకటించినప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు అది ప్రభుల జీవితంలో జరిగింది మన ప్రభు జీవితంలో ఇప్పుడు నీ జీవితంలో నా జీవితంలో జరగాల నువ్వు వాక్యాన్ని ప్రకటించినప్పుడు అందరు ఆశ్చర్యపోవాల్సిందే ఎప్పుడు వినలేదే చాలా మంది పాస్తర్స్ చెప్తారు అవును బ్రదర్ నువ్వు చెప్పేది మేము ఎప్పుడు వినలేదు కానీ ఏదో ఉంది ఇందులో చాలా మంది ఇట్లనే అంటారు మేము ఎప్పుడు వినలేదు ఎక్కడ చదవలేదు కానీ ఏదో ఉంది నువ్వు ఏం చెప్తున్నావు నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా ఇది మటుకు దైవికమైంది అంటున్నారు అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు ఎప్పుడు వినలేదు ఇప్పుడు ఉదాహరణకి ర్యాప్చర్ కల్ట్ బోధ గురించి ఆ అసలు ర్యాప్చర్ కల్ట్ బోధ చెప్తే అందరు వ్యతిరేకమవుతారు మనకి ఒకరోజు నాకు ఒక సిస్టర్ ఆ వాక్యం అయిపోయినాక బ్రదర్ మీరు ఒకసారి కొన్ని సంవత్సరాల సంఘం ఎత్తబడుట సంఘం ఎత్తబడుతుంది అందరు సిద్ధపడాలని మీరు ప్రకటించారు ఈరోజు దానికి ఆపోజిట్ గా ప్రకటిస్తారేది ఆయన చెప్పింది ప్రశ్నేసింది నేను చెప్పినాను అప్పుడు గుడ్డిగా నమ్మినాను ఇప్పుడు తెలుసుకొని దాన్ని ధృవీకరిస్తున్నాను వాక్య ఆధారం వాక్యం ఏర్పడ్డం ఈరోజు నన్ను అడిగితే అందులో లేని నేను ఎక్కడికెళ్ళి చూపించాలా ఆ రోజులల్లో లేని నమ్మినాను ఈరోజు ఉన్నదే నమ్ముతున్నాను కాబట్టి దానికి నేను రుజువు పరచగలిప్చర్ అనేది ఒక కల్ట్ కల్ట్ అంటే భిన్నమైన బోధ దేవుణ్ణి గ్రహించలేని బోధని కల్ట్ అంటారు దాన్ని దేవుని కాకుండా దుష్టశక్తులని ఆరదించేదాన్ని కల్ట్ అంటారు అన్నట్టు అంటే దేవుని థియాలజీకి వ్యతిరేకమైనది అది అన్నట్టు ఆపోజిట్ అన్నట్టు అంటే సత్యానికి ఆపోజిట్ అబద్ధం అబద్ధాన్ని ఆశ్రయించినదే కల్ట్ అంటారు రీతికి చెప్పాలంటే రకరకాల కల్ట్స్ ఉంటాయి అట్లనే ఇది ఒక కల్ట్ అన్నట్టు ఉదాహరణకు ఒక కల్ట్ ఏంటంటే ఆ ఇస్రాల్ కథలే పరిశుద్ధ తక్కిన వాళ్ళు కాదు అదొక కల్ట్ అన్నట్టు మనం ఆ కల్టుకు వ్యతిరేకం ఎందుకంటే పరిశుద్ధ జనంగా ఏ సుప్రం నమ్మిన వాళ్ళు అనేసి బైబుల్ చెప్తుంది కాబట్టి మనం కల్టుకు వ్యతిరేకం అన్నట్టు అంటే ఇస్రాయల్ ప్రజలు నమ్మిన ఆ బోధకు వ్యతిరేకం మనం ప్రజలన్నీ ధృణీకరించాం ఈ విషయం అర్థం చేసుకోండి మనం షరీలతో కొట్లాడం కదా ఏ ప్రజలు కూడా మనం ద్వేషించాం లాస్ట్ వీక్ నేను చెప్తప్పుడు కూడా ఆదివారం నార్త్ ఇండియన్స్ కి సౌత్ ఇండియన్స్ కి మనమే వ్యత్యాసాలు చూపించాం ఏ మనిషి అయినా కానీ ఆయన స్వరూపంలో సృష్టించబడ్డవాడే కాబట్టి వ్యతిరేకించాం మనం కానీ కల్ట్లని వ్యతిరేకిస్తాం ఎందుకంటే అవి ఆత్మలవి అవి అపవిత్రమైన ఆత్మలు దుష్ట శక్తులవి వాటిని వ్యతిరేకించకపోతే ఏంటంటే మోసపోయే అవకాశం మనం ఉంటుందండి మనం కాబట్టి ఈ కల్ట్ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటే మటుకు నీకు సిస్టమేటిక్ థియాలజీ అవసరం దైవికమైన జ్ఞానం అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అంటాడు ప్రభు జ్ఞాన మందు దేవుని చిత్తమంటాడు మొదటి కొరింత కొలసిన మొదటి పత్రికల్లో కాబట్టి ఏసు ప్రభు జ్ఞానమందు మనం అందరం వర్దిలు అలాంటి ఈ కల్ట్స్ సంబంధించిన జ్ఞానం అవసరం చాలా ముఖ్యమైనది ఉదాహరణకు ఒక కల్ట్ ఏమంటుందంటే ఆయన రాకడ దినంలని మనము గ్రహించాలా అని చెప్పి డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు పలాని డేట్ పలాని టైంకి ఏసు ప్రభు వచ్చేస్తారు అందరు రెడీగా ఉండండి అని అట్లా ఎంతమంది మోసపోయిన గ్రూప్స్ ఉన్నాయి కల్ట్స్ దాని తర్వాత చర్చలే అట్లా మోసంతో కూడా కాబట్టి మనము అటువంటి కల్ట్ని గ్రహించగలిగితే అటువంటి కల్టు గుణగణాలు మనలో ఉండేవాళ్ళట్టు తాజా మన్న చేత వాళ్ళం కాబట్టి మనము కల్టుని వాటిని మనము గ్రహించాల గ్రహించి వాటి నుంచి దూరం వెళ్ళిపోవాల నేనైతే చాన మటుకు వచ్చేసిన వాటి నుంచి మీకు అయితే పోలిని పలిపించినా పోలిని ఎందుకంటే చాలామంది తర్వాత కూడా ఆర్గ్యూ చేస్తారు అట్లా ఎట్లా చెప్తావు బ్రదర్ అంటారే చూ నేను వాక్య పరంగానే చూపిస్తున్నా కదా లేదు పలాని వ్యక్తి ఇట్లా చెప్పిండ్రు పలాని పుస్తకంలో అట్లా అవును చెప్పచ్చు పలాని వ్యక్తి చెప్పొచ్చు పలాని పుస్తకంలో రాసుకోవచ్చు కానీ బైబిల్లో అవి లేనప్పుడు ఏ వ్యక్తి చెప్పినా ఏ దూత పర్లో కొన్ని వచ్చి చెప్పినా వాడు చెప్పింపబడతాడు అనుంది వాక్యం పౌలి అంటుందని మేము మేము ప్రకటింపని మరి సువార్తని ప్రకటించే ఆ ప్రకటించేవాడు పరిలోక నుంచి దిగి దూతే గాని ఇంకోవైనా కానీ వాళ్ళు షపించబడిన గాక అంటాడు సరే మనం అవని శపించం కానీ కల్ట్స్ ని గ్రహించి వాళ్ళను వర్చిపెట్టాలి ఎందుకంటే మనకు తెలుసు సర్పంల బోధ ఎట్లుంటుంది అని కాబట్టి సర్పములతో మనకి సహవాసం లేదు అవి కల్ట్ లీడర్స్ అవి సర్పాలు అవి రంగులలు ఉంటాయి అవి మింత వింత చేపంత వింత ఫాములు అవి వాటికి మనకి సంబంధమే లేదన్నట్టు వాటితో మనకి ఎటువంటి సహవాసం లేదు కబట్టి ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయము పట్టిన వాడు ఒకడుండేను ముప్పై మూడో వచనంలో వాడు నదరేయడం ఏసు మాతో నీకేమి మమ్మ నశింపజేయవచ్చు తివా నువ్వు నీవు దేవుని పరుశుదరవని బిగ్గరగా కేకలు వేసాను అందుకు ఏసు ఊరకుండము వీటన్ని వదిలిపోమ్మని దానిని గద్దింపగా దయము వాని వాని మధ్యను పడదోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను కాబట్టి ఏంటంటే ఏసు ప్రభు ఎట్లా ఉచ్చారణ చేసేటోడు పదాలు తన నోట్ల నుంచి వాక్యము బయటకు వచ్చినప్పుడు ఎట్లా ప్రకటించేటోడో నువ్వు అట్లా ప్రకటించితే నీ సేవ కూడా అట్లనే ఉంటది ఇప్పుడు చూడండి ముప్పై ఐదో వర్షాలు ఏమంటున్నాయినందుకు యేసు ఊరకుండమని చెప్తుండ అపవిత్ర అది ఊరకుండాలా కదా ఊరుకుంటుడు ఇంకా కేకలు ఇతన్ని వదిలి పొమ్మని దాన్ని గద్దింపి గద్దించడం నేర్చుకోలే నువ్వు నీకు అథారిటీ నీకు పవర్ ఇచ్చినప్పుడు నీకు తెలవాల నువ్వు గదించినప్పుడు నీ నోట్ల నుంచి వచ్చినప్పుడు అది ఆ వాక్కు శక్తివంతమైంది అప్పుడు దయ్యం వాన్ని వాని మధ్యన పడదోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయింది అందుకు అందరూ విస్మయం ఉంది ఇది ఎట్టి మాట సమర్థవంతమైన మాట ఇది ఎట్టి మాట ఈయన అధికారంతోనూ బలంతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞపీపగానే అది వదిలిపోవచ్చు లేదని ఒకరితో ఒకటి చెప్పుకొని చూడండి మనుషులు అట్లా సాక్షిస్తారు నీ వాక్యం విన్నప్పుడు నువ్వు వాక్యం ప్రకటించినప్పుడు ఇది ఎట్టి మాట ఈయన అధికారంతోనూ బలంతోనూ ఇవి రెండు విషయాలు అర్థం చేసుకోండి పరలోకం నుంచి వస్తేనే కానీ నీకు అధికారము నువ్వు ప్రకటించలేవు బలం ఎప్పుడు వస్తుంది దేవుని యొక్క పరిశుధాత్మ ఉంటేనే పరిశుధాత్మ ఇష్టపడే మీరు శక్తిని ఉందని అన్నాడు కాబట్టి అధికారము బలము ఈ రెండు అవసరం వాక్యమే అధికారం కాబట్టి ఎందుకంటే వాక్యంలో బలపడాలి మనం ఎందుకంటే ఆత్మ వల్లనే దేవుని వాక్యమే కట్గము ఆత్మ దానికి కూర్చుకోవాలా పరిశుధాత్మ వాక్యం కలిస్తేనే అపవిత్రత్మంలో గజవేదేవానికి పోతే ఆ విషయం అర్థం చేసుకోవాలి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అధికారంతోనూ బలంతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞపింపగానే అవి వదిలిపోతుండవని ఒకంతనూ ఒకడు చెప్పుకునేది కాబట్టి అంతటా ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రాంతంలో అందంతటా వ్యాపించింది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట ఆ ఎట్లా పని ముగించుకొని ఆయన సన్నిధికిరుగలిపోతుంది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆ సీమోను అత్త గురించి అక్కడ చూస్తూ ఉంటాం కదా ముప్పై ఎనిమిదో ఆయన సమాజ మందిరం నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి గనుక ఆమె విషయమై ఆయన యుద్ధ మనివి ఆయన ఆమె చెంత నిలబడి జ్వరమును గర్దింపగాని ఇప్పటికి ఇదే నేను మీకు చెప్పే కదా దేవుని వాక్ అంటే ఏంటంటే నువ్వు జ్వరంని గర్దించాలా అది జ్వరము దయ్యం కదా అపవిత్రాత్మని గద్దించడం అంటే అర్థమవుతుంది నాకు అది ఎందుకంటే అది ఒక ఆత్మ కాబట్టి దాంట్లో జీవం ఉంది కాబట్టి నువ్వు గద్దిస్తున్నావు అది వింటుంది మళ్ళీ అది అది జీవం కాదు కదా నిన్నది ఏంటంటే నువ్వు మాట్లాడితే ప్రతిదీ వినాల్సిందే జ్వరంను గద్దిస్తే నేను ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ఎవరైనా ఎవరైనా బ్రదర్ పాపకు జ్వరం వస్తుందంటే జ్వరమేసుకృష్ణ గద్దేసిన విడిచిపెట్టి నార్మల్ అయిపోతున్నారు ఎంతమంది ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి ఉత్తగా చెప్పడం కాదు పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే మీరు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నారు మంచిదే ఇప్పుడు గంటలు గంటలు ప్రాక్టీస్ చేయండి అది మీ సేవా విధానం నాకు అదే చెప్పింది దేవుడు ఎన్ని సంవత్సరాలు మీరు ప్రార్థన చేయండి ఇటువంటి సేవలకు మీరు రాలేరు ఎందుకు అంటే ప్రార్థించిన వాడు ప్రాక్టీస్ చేయమంటుండే ఎందుకంటే అన్ని పొంది ఉన్నామని ప్రార్థించమన్నాడు కాబట్టి ఇప్పుడు ముందుకు లేచి పొండి పాటించండి పాయింట్ నెంబర్ వన్ మీరు ఇనఫ్ ప్రార్థన చేశారు ఎందుకంటే పోయిన సంవత్సరం ప్రార్థన చేయమన్నాడు ఇప్పుడు ప్రార్థన చేసిండ్రు మీరు మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ బాగా ప్రార్థన చేశారు గంటలు గంటలు ప్రార్థన చేశారు ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేయమని దేవుడు అంటే నీ నీ ప్రార్థన విశ్వాస సహితంగా ముందుకు పోవాలా అప్పుడే రోగి స్వస్థపరచబడతాడు లేకపోతే ఏమవుతుందంటే అక్కడే ఉండిపోతుంది నువ్వు ఇంకా ప్రేయర్ చేస్తూనే ఉన్నావు ఇంకానే ప్రేర్ చేస్తున్నావు ఆయన ఏమంటుంటే ఇంకెంతకాలం ప్రేయర్ చేస్తావు నేను ఆల్రెడీ ఇచ్చేస్తే కూడా నీకు తెలుస్తలేదు నేను ఇచ్చినట్లు నీకు తెలుస్తలేదే నువ్వు అడిగినావు నాకు ఇది నాకు నేను ఇచ్చేసిన ఆయననే తెలుసుకుంటలేవు నీకు ఇచ్చినట్లు ఇంకటి ఆత్మీయ జీవితం ఆత్మలన్నీ నువ్వు చూసుకోలే కొన్నిసార్లు ప్రార్థన చేసి నీ మీరుకి భారంగా వచ్చి పడుతుంది దేవున ఆత్మ నీకు తెలుసు నీ శరణం కొట్టుకుంటా ఉంటుంది ఆయన కృప నీకు ఇచ్చేసిండు ఇంకా నువ్వు ముందుకు పోవాల్సింది కండిషన్స్ మటుకు మనం ఎన్నో చూసినాం మొదటిదిగా ఏంటంటే తన ప్రాణం గురించి నా నిమిత్తమే తన ప్రాణాన్ని కోట్టుకున్నవాడు ఇహ పరమందు పండుకుంటాడు అది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఏది విలువగలదు నీ జీవితంలో అది నువ్వు ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలా లేని వారికి ఇవ్వడం నేర్చుకోవాలా భేదలను కనికరించడం నేర్చుకోవాలా అనాథలను ఆదరించడం నేర్చుకోవాలా ప్రతి విషయంలో సహాయపడతా ఉండాల వాళ్ళు నీ రక్త సంబంధికులైనా కానీ వాకి ముఖం తిప్పొద్దని కదా వాక్యం వాడు ఇవ్వడనే కానీ ముఖం ముఖం తెలియని వాళ్ళు కాదు లేక బహుళ దూరపు స్నేహం ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు రక్త సంబంధులు ఉండొచ్చు అన్న డబ్బులు ఉంటుంది ఎవరన్నా కావచ్చు మట్టుకు ముఖం తిప్పుకోవద్దు అక్కడి నుంచి మనం ప్రాక్టీస్ చేయాలన్నట్టు అప్పుడు ఏమైందంటే సంతోషంతో ఉత్సాహంతో మనము సొంత పిల్లలకి ఇచ్చినప్పుడు ఫీల్ అవుతుంటాం మరే వీనికి ఇచ్చినది వీనికి ఇచ్చినదని ఫీల్ అవ్వటం కామ్ కదా బయట వాళ్ళకి ఇచ్చినప్పుడు అట్లా ఫీల్ కావద్దు అన్నట్టు సంతోషం అది తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే కాబట్టి అది మనం ప్రాక్టీస్ చేయాల ఇప్పుడు ఈ లాక్డౌన్ లో ఏమైనాయంటే అనాథ ఆశ్రమాలన్నీ బంద్ అయిపోయినాయి వృద్ధుల ఆశ్రమాలన్నీ బంద్ అయిపోయినాయి అక్కడ లేరు మనుషులు ఇప్పుడు లాక్డౌన్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళా జులై ఎండింగ్ నుంచి మళ్ళా అనాథ ఆశ్రమాలు ఓపెన్ అవుతాయి దాని తర్వాత వృద్ధుల ఓపెన్ అవుతాయి మీరు చూసుకోండి మీ ఏరియాలు ఎక్కడ ఉన్నాయో అవి నేను అనేది మీకు వ్యక్తిగతంగా మీ అందరికీ ఒక మినిస్ట్రీ ఉంది కాబట్టి ఎవరి మినిస్ట్రీ వాళ్ళే చేసుకోవాలని చెప్తాన నేను రెండు మూడు సంవత్సరాలు చెప్తాను నా నేను ఎనీలాంగర్ మీరు ఇక గ్రూప్ గుండడానికి వీల్లేదు మీరంతా విడిపోవాల్సిందే విడిపోయి ఎవరి మినిస్ట్రీ వారు ముందుకు వెళ్ళిపోలేదు ఎందుకంటే మీరంతా మీరంతా సేవకులు మీకంతా వాక్యం తెలుసు ప్రకటించడం తెలుసు ప్రార్థించడం తెలుసు బాప్తిజంలు ఇవ్వడం తెలుసు బళ్ళ తెలుసు ఇవన్నీ తెలుసు మీరు ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటా బాండి సైతం రాజ్యాన్ని కూలగొట్టండి వాడిని కుయికలను తెలుసుకోండి వాడి విజృంభించి మనుషుల మీద ఆ యొక్క వైరస్లు వ్యాక్సిన్లు పంపించినప్పుడు మనం చూసినాం ఎట్లా వాడిని తిరిగి కొట్టాలనే మనం సక్సెస్ఫుల్ అయినాం చాలా మటుకు మనం విజయం పొందాలా అట్లా మినిస్ట్రీలో మీరు ముందుకు వెళ్లాల్సిందే ఫౌండేషన్స్ స్ట్రాంగ్ చేసుకోండి దాని తర్వాత ముందుకు పోండి ఇప్పుడు చూడండి అక్కడ జ్వరాన్ని గద్దేస్తే కూడా అది విడిచిపెట్టి వెళ్తుంది ఎంత శక్తి ఉంది చూడండి ఎంత ఆ పని ముగించుకొని వస్తుంది ఆ పదాలు ఆయన నోట్ల నుంచి వచ్చే వాక్ అంత పవర్ఫుల్ వాక్ అన్నట్టు ఈరోజు ఇంకొక విషయాన్ని నేను మీకు చూపించేసి ఈ వాక్కు సంబంధించింది మళ్ళీ పన్ను అవకాశం ఉంటే మరి దీర్ఘంగా దాంట్లో మిమ్మల్ని తీసుకెళ్తాను ఈసారి మటుకు మార్కు శు వార్తలన్న ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా మార్కుసు వార్త కదా మత్యస వార్త ఎనిమిదో అధ్యాయము మధ్య సు అధ్యాయంలో ఒక ఆశ్చర్యది చాలా ముఖ్యమైన వాక్యం మనం ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానిస్తున్నాము ఈ మత్యశ వార్త ఎనిమిదో అధ్యాయంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటే ఆ ఎనిమిదో అధ్యాయం అంతా మూడు నాలుగు అద్భుతాలు జరుగుతాయి అక్కడ ఇక్కడ ఎనిమిది పదకొండు ఎనిమిదో అధ్యాయము ఆయుదవ వశం చేస్తాం మనం ఎనిమిదవ అధ్యాయంలో ఆయుధ వర్షం ఆయన కపెర్ను హోమ్ లో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రవ్వా నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన నేను వేడుకొన్నాను ఇది నేను మీకు ఇంతకు ముందు కూడా చూపించిన కొంతకాలం కిందట రోల్ రివర్సల్స్ అనే అంశం మీద అక్కడ ఏం చూపించినంటే పాత నిబంధన కాలంలో ఉండే రోల్స్ కృత నిబంధన కాలంకి రివర్స్ అవుతూ ఉంటాయని తర్వాత అక్కడ నెరవేరేది ఇక్కడ కూడా నెరవేరుతా ఉంటుందని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి సిరియా దేశం నుంచి వస్తుండే నయమాన్ కదా ఇంగ్లీష్లో నామాన్ అంటాము తెలుగులో నయమాన్ అంటాం సిరియా దేశం నుంచి వచ్చిండు ఆయన దగ్గరికి వచ్చిండు ఎవరు పంపించేదని సిరియా దేశపు రాజు పంపించిండు కదా రాజు ఆయన కూడా శతాధిపతిని ఎలిష కాలంలో గెలుతుంది మనం చూస్తాం రెండవ రాజుల గ్రంథం ఒకసారి చూడండి రెండవ రాజుల గ్రంథం దాని తర్వాత మనం ఇక్కడికి వద్దాం తిరిగి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం దాన్ని వాటిని ప్యారలల్స్ నువ్వు రాస్తున్నావు ఇంకా నోట్స్ లో నీకు ఫ్యూచర్ లో చాలా పనికి నువ్వు ఇటువంటి వాక్యం చెప్పినామంటే మనుషులు ఆశ్చర్యపోత రావు నీ బ్రదర్కి ఎట్లా దొరికింది అనేసి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం అక్కడ మనం చూస్తాం ఈ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండేను అయితే ఇది ఆశ్చర్యంగా ఉంటేది ఏంటంటే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ అని ఒకడుండేను అతని చేత యుహోవాయే సిరియా దేశం జయము కలిగజేసి ఉండేను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను ఇది విషం మనం కూడా అంతే మనం మన వర్క్ ప్లేసెస్లలో మన బాసస్కి మనము దైనందిన వాళ్ళలా కనిపించాలా అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేదంటే నీ పని నువ్వే పని చేసినా నువ్వు పర్వేక్ట్గా ఉండాలని నువ్వు నీ బాసు నిన్ను చూసి ఆశ్చర్యపోవాలా కొన్నిసార్లు బాసెస్ అసూ కూడా పడతారు వీరికి ఇంత జ్ఞానం ఉంది ఇంత తెలివి ఉందని పర్లేదు బట్ నువ్వు మటుకు బాసకి సహాయం చేయాలా నేనైతే నాకు వ్యతిరేకంగా ఉన్న బాస్లో కూడా శామ్ చేస్తున్నాను అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూస్తున్నాం చూడండి అతడు మహాపరాక్రమశాలి అయ్యి నేను ఈ పాయింట్ హైలైట్ చేస్తున్నాను ఎన్ని దేవుడే ఈ నయమానికి అటువంటి జ్ఞానం పరాక్రమశాలి అంటే స్కిల్ అన్నట్టు చాలా స్కిల్స్ ఆయనకి యుద్ధంలో ఎట్లా యుద్ధం చేయాలా ఎట్లా ఓడించాలా శత్రువులని ఆ అయితే అతనికి కుష్టి ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలా కుష్టి రోగం ఈ సిరియా దేశపు రాజు ఏం చేస్తుందంటే ఆ ఇస్రాయేల్ రాజు దగ్గరికి ఒక పత్రిక రాశి పంపిస్తుంది దూత నాలుగవ విషయాలు మనం చూస్తాం అది ఏంటంటే షొమ్ అనే ప్రాంతంలో ఒక ప్రవక్తనుడు ఆ ప్రవక్త దగ్గర పంపిస్తే అతను స్వస్థత పొందుతాడని ఒక అమ్మాయి అతను చెప్తుంది అప్పుడు నయమాను రాజున దగ్గపోయి ఇస్రాయలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇస్రాయలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆగ ఇచ్చాను గనుక అతడు ఇరవై మనుగుల వెంటూ లక్ష రూపాయలు ఇది లెక్క పెట్టింది ఎప్పుడన్నా లక్ష ఇరవై వేల రూపాయల బంగారును పది వస్తువులు ఇది ఈ ఈ ట్రాన్స్లేషన్ ఎప్పుడు చేశారంటే నైన్టీన్ ట్వంటీస్ లో ట్రాన్స్లేట్ చేసినది కాబట్టి ఇరవై మణువుల వెండి లక్ష రూపాయల విలువ గల అంట లక్ష ఇరవై వేల రూపాయలు ఎంత చెప్పండి ఈరోజు ఈరోజు బంగారం ఎంత నలభై ఉందా నలభై ఒక తులం కదా ఎంతో పద్తుల ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందా ఇప్పుడు లక్ష ఇరవై వేలకి ఎన్ని వస్తాయి దాన్ని మనము ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలా నైన్టీన్ ట్వంటీస్ నుంచి ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీలో ఉన్నాం ట్వంటీ లో ఉన్నాం హండ్రెడ్ ఇయర్స్ క్రితము ట్రాన్స్లేషన్ లో వన్ ల్యాక్ ట్వంటీ వర్త్ గోల్డ్ ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఏంటదో ఆ రోజులనే చాలా పెద్ద విలువ అన్నట్టు కాబట్టి అంత విలువ గల బంగారాన్ని తీసుకొని ఆయన అయితే ఆ రాజు నయమాన్ దగ్గరకు పంపి నయమాన్ ఆ యొక్క సైనాధిపతి ఇతను ఏమంటే సెంచూరియన్ అంటారు సెంచురియన్ అంటే హండ్రెడ్ లీడర్ హండ్రెడ్ సైనికులకి లీడర్ అన్నట్టు 100 సోల్జర్స్ మీద ఒక లీడర్ అంటారు సెంచురీ అని అంటారు సైన్యాధిపతిని అయితే ఇతన్ని పంపిస్తుంటే ఒక రాజు ఈ ఇతను ఏం చేసిండే తర్వాత ఏం జరిగిందనే మాకు తెలుసు ఇసాల్ చేసే రాజు ఆ పత్రికను చదివి తన వస్త్రంలో చింపుకోవడము ఇవన్నీ నేను బ్రతికించకు నేను దేవుడన ఒకనికి కలిగిన కుషిరోగమును మాన్పు మన నా యుద్ధకి ఇతడు పంపట కలహంలకు కారణము అతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించడం కాబట్టి వస్త్రాములు చెంపుకోవడం అనేది దేవుని దృష్టిలో తప్పు అనేది నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఎందుకంటే దేవ్యకాండలో మనం చూస్తాం యాజకుడు వస్త్రాలు చెంపుకుంటే వాడిని యాజకత్వం వెళ్ళిపోయినట్లు రాజు కూడా అంతే రాజు తన వస్త్రాలు చెంపుకుంటే వాడి రాజరికం పోయినట్లే ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు కాబట్టి ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి మనం స్వీకరించాల వివేచన లేని వాడు అర్థం చేసుకుంటాట్లు నువ్వు రాజు నువ్వు ఈ ఆజకు నీ దగ్గర ఉంటే ప్రవర్తన అడగచ్చు కదా ఏంది పత్రిక నువ్వు బట్టలు చెప్పుకోవడా నేను కాబట్టి ఎలిషా దగ్గర దాని తర్వాత తెలుసు ఈ నయమాను ఎలిషా మాట విని దాని ఫస్ట్ ధృవీకరించడు దాని విన్నాడు అంటే ఆయనలో అహముంది నయమాను పరాక్రమశాలి మహాపారాక్రమశాలి కానీ అతనిలో అహం ఉంది కాబట్టి కుష్టిరోగం అతన్ని విడిచిపెట్టలే ఎప్పుడైతే ఆ అహాన్ని పోగొట్టుకున్నాడో ఆ చిన్న పాప చెప్పడం వలన విని విదేత చూపించి ఆ నీళ్ళలో మునిగిండో ససత పొందిండడు అహము కొన్నిసార్లు రోగానికి దారి తీసు అన్న విషయాన్ని ఈ నయమాన జీవితం నుంచి నీలో అహం ఉండడానికి వీళ్ళదు ఎటువంటి అహమున్నా కానీ అవన్నిటిని మనం విడిచిపెట్టేసాం ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవాడవైనా కానీ అవన్నీ పనికిరాని అన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి దేనికి రావు సమస్తం పెంట కబటి ఇప్పుడు చూడండి మనము మతే వార్తలో చూస్తున్నాము సేమ్ సిచ్యువేషన్ నా కళ్ళకు తగులుతుంది మీ కళ్ళకి కూడా తగులును కాక ఏ స్వీకరిస్తున్నామమ్మ రిపీట్ అవుతా ఉంటాయి పాత నిబంధన కాలంలోని అన్ని క్రొత్త నిబంధనకు రిపీట్ అవుతూ ఉంటాయి కానీ రిపీట్ రోల్స్ రివర్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ పాత నిబంధన కాలంలో ఒక రాజు తన సైన్యాధిపతిని పంపిస్తున్నాడు క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికీ ఒక సైన్యాధిపతి తన పనివానికి వరకు పోతున్నాడు ఎంత చూడండి ఆశ్చర్యం రోల్స్ రివర్స్ అక్కడ రాజు సిరియా రాజు తన సైన్యాధిపతి స్వతంత బంధాలనేసి ఎలిచిదే పంపిస్తున్నాడు కానీ ఇక్కడ ఎనిమిదవ అధ్యాయం వచ్చేటప్పటికీ ఒక చతుష్ట ఇక్కడుంది ఒకసారి చూడండి మొదసారి ఎనిమిదవ అధ్యాయం శతాధిపతి అంటే సెంచూరియన్ శత అంటే హండ్రెడ్ కదా ఐదో వచనంలో ఆయన కపెన్ హోమ్ లో ప్రవహించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చింది అంటే హండ్రెడ్ సోల్జర్స్ కి లీడర్ అయినా అంటే వెరీ పవర్ఫుల్ ఫెలో అన్నట్టు మంది నీ చేతి కింద ఉన్నారంటే నువ్వు ఎంత పవర్ఫుల్ ఆలోచించుకో ఒకటి ట్రా వస్తాడు ఒక అటు పోతాడు ఒకటి జే చేస్తుంది అది చేస్తుంటారు ఈరోజు కూడా అంతే కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో ఎంతమంది పనులు ఉంటారు గవర్నమెంటే ఇస్తుంది వాళ్ళకి పనులు ఈ జడ్జిలు ఉంటారు కదా జడ్జిల ఇండ్ల ఎట్లా ఉంటారు అంటే పని మనుషులు ఉంటారు వాచ్మెన్లు ఉంటారు బట్టలు ఉత్కేట వాళ్ళు ఉంటారు ఇవ్వో వాళ్ళని చెప్పలేం ఎంతమంది పనులు పెడతారు గవర్నమెంట్ ఆ పనులకి ఏం పని ఉంటుంది ఇప్పుడు జడ్జి ఒకడుంటాడు పిల్లలు ఎప్పుడో సెటిల్ అయిపోయి ఉంటారు వాడు ఒక్కడే ఉంటాడు వాడు గెస్ట్ అట్లా వచ్చి అట్లా బట్టలు పెట్టినట్టు వీడు పనుడు బట్టలు తీసుకొని పోయి ఉతుకుతనే ఉంటాడంట అరే ఇప్పుడే కదా ఇప్పినానంటే కూడా వాడు సార్ ఉతకాలగా సార్ అని ఉతికేస్తాడు వాడిని ఇంకా వానికి ఏం పని ఉండదు కాబట్టి అట్లా ఉంటున్నట్టు గోపల్ అయితే ఈ ఈ శతాధిపతి దగ్గర కూడా అదే పరిస్థితి అయితే ఆ నాలుగవ చంలో ప్రవ్వ దాసుడు పక్షవాయుతో మిగులా బాధపడుచున్నాడు చూడండి ఈ రోగాల గురించి మనం అర్థం చేసుకుంటున్నాం అక్కడ శతాధిపతికి కుష్టి రోగం ఉంది ఇక్కడ శతాధిపతి దగ్గర ఉన్న దాసుని దగ్గర పక్షవాయువు ఉంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిరియా రాజు నయమాని ఎంతగానో ప్రేమించిడు ఇక్కడ శతాధిపతి తన దాసుని ఎంతగానో ప్రేమించిడు ప్రిన్సిపల్ నెంబర్ వన్ ఏంటంటే నువ్వు ఎటువంటి వాడువైనా కానీ మీ దగ్గర ఉన్న నువ్వు ప్రేమ ప్రేమ చూపించడం అనేది ప్రిన్సిపల్ అయితే మన ప్రభు దగ్గరికి వచ్చింది ఈసారి ఇక్కడ ప్రవక్త లేడు మన ప్రభు డైరెక్ట్ నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దాసుడు ఈ శతాధిపతికి సేవ చేసిండో ఊహించుకోండి ఎంత మంచి పేరు సంపాదించుకుంటో ఈ దాసుడు ఊహించుకోండి అది మన పాయింట్ నీ సేవలో నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా మంచి పేరు సంపాదించుకోవాలా అది పాయింట్ అయితే ఇంట్లో పడినాడని చెప్పి ఆయనను వేడుకోనాను ఏసు నేను వచ్చి వాని స్వస్థ పరిచదనని అతనితో చెప్పగా చూడండి ఇది ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సినవి ఏంటంటే సమర్థవంతమైన దేవుని వాక్కు అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాము లాస్ట్ వీక్ నుంచి ఎనిమిదవ వర్షానికి వచ్చేప్పటికీ శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని మీరు గ్రహించండి ఇప్పుడు నీ సేవలో అటువంటి విశ్వాసం ఉండాలా నీ సేవ నువ్వు వాక్య ప్రచర్యలో నీకు అటువంటి సేవ విశ్వాసం ఉండాలనేది ఈ ఎనిమిదో వర్షం జ్ఞాపకం చేసి శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను ఏ పా నేను పాత్రలను కాను చూడండి తన దాసుని ఎంతగానో ప్రేమించేవాడు తన ప్రజలను ఎంతగానో ప్రేమించేవాడు ఎంత తగ్గించుకున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఒక వంద మంది సోల్జర్స్ మీద అధిపతి అయ్యుండి కూడా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు నీలాంటి గొప్పవాడు మా ఇంటికి రావడం ఏంది అసలు నేను నేను యోగునే కాదు నేను పాత్రుడే కాదు కానీ నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నువ్వు మాట సెలవిస్తే చాలు జస్ట్ నీ మాట నాకు చాలు ఈ శతాధిపతి గ్రీకు దేశస్తుడు కదా అన్యుడు కదా అన్యుడికి అటువంటి విశ్వాసం ఎగరికలు చెప్పండి నువ్వు నేను చిన్నపంచి దేవుని సేవలో ఉండి చిన్న పంచి సండే స్కూల్ బైబిల్ కాలేజ్ విబిఎస్ ఇవన్నీ చేస్తున్నాము ఆరాధనా క్రమంలో పాల్గొంటున్నాము దాని యూత్ కాన్వెన్షన్స్ ఎలా పాల్గొన్నాము పబ్లిక్ మీటింగ్స్ ఎలా పాల్గొన్నాము ఎక్కడెక్కడో తిరుగుతున్నాము ఎందెన్నో చేస్తున్నాము నీకు నాకు ఇటువంటి విశ్వాసం ఇప్పుడు చాలాసార్లు మన గ్రూప్ లోనే ఉంటాం కదా ఇప్పుడు మన గ్రూప్ లో దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉన్నారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ దగ్గరికి నేను ఒక్కరిని పోవాలన్నా కొందరు అంటారు బ్రదర్ మీరు వస్తే బాగుంటది బ్రదర్ సేవకి దిలీప్ బ్రదర్ అంట అన్న మీరు మా ఇంటికి వస్తే బాగుంటది అంటారు ఏ దిలీప్ దమయంలో దిలీప్ ఉంటాడు లాక్డౌన్ టైంలో అన్ను వస్తే బాగుంటుంది ఆ బ్రదర్ సిస్టర్స్ పెండ్ అయినప్పుడు మనం పోయినాం అప్పుడు నిజామాబాద్ దగ్గర ఆ పెండ్లు అయిన వాళ్ళు లాక్డౌన్ లో పెండ్లు మనం పోయినాం స్టేజ్ మీద అవన్నీ పనులు అవన్నీ ముగించుకొని వచ్చినాం ప్రేయర్స్ చేసుకొని వాళ్ళు పాపం ఫీల్ అవుతున్నారు మమ్మల్ని సరిగా పరిచయ చేయలేదు మనల్ని సరిగా చూసుకోలేదని మనమేమో మనల్ని ఎవరు చూసుకున్నాక వీళ్ళేది ఎందుకంటే మనం యాక్చువల్ గా వచ్చింది పరిచర్గా చేయించుకోవడం కోరు కాదు చేయడానికి అని మనకు వాక్యం మనం ఎక్కడపైనా ఒకరికి పరిచర్ చేసేస్తాం కానీ మనకి స్పెషల్ గా పరిచయ చేయించుకో మనకు అవసరం లేదని ఈ సిటీకి వచ్చేసినారు వాళ్ళు ఆ పెళ్లి కొడుకు కుమార్తె వాళ్ళు మనకి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇద్దాం అనేసి లాక్డౌన్లో నన్ను నా వల్ల కాదని చెప్పింది నేను ఇంకా నాకు తెలుసు అది నాకు స్పెషల్ పరిచయాలు చేయాలనుకుంటారు నాకు అవసరం లేదు అది మనకు అవసరం లేదు కొన్ని కొన్నిసార్లు పోతూ ఎందుకంటే ప్రేమ సరే వాళ్ళని కూడా సంతోషపరిచలే కదా పోతాం కానీ ఆడబోయి మనం విపరీతంగా తినేసి మన శరీరాల నుంచి ఉంటాం ఇవన్నీ ప్రిన్సిపుల్స్ మనం ఎప్పుడు నేర్చుకుంటాం నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను అది నీకు రావాల ఈరోజు నేనైతే అదే ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ నేను చెప్తున్నా కూడా నేను ఇట్లనే ప్రాక్టీస్ చేస్తాను తర్వాత సైట్ల నుంచి ఆ డౌట్ అనుమానాల ఆత్మ వెంటాడుతుంటుంది అనుమానపు ఆత్మ గెట్ అవుట్ ఆఫ్ మీ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఇన్ జీజస్ నేమ్ ఎప్పుడైతే ఆ ఏ సూకరిస్తున్న నామంత దాన్ని బంధించి వారికి పంపించేస్తానో అప్పుడు నాకు ఎక్కలేని విశ్వాసం స్థిరం అవుతుంది ఇది అవుతుందా కాదా ఇది అవుతుందా కాదా నేను ప్రార్థన చేసిన అవుతుందా ఈ శ్వాసత వస్తుందా లేదా ఈ బ్రదరు ఐసీలు ఉన్నాడు ముక్కు అది ఆక్సిజన్ మీద ఉన్నాడు బయటకు లేదా నాకు అటువంటి అనుమానం లేదు ఒకప్పుడు ఉండే ప్రేయర్ చేస్తున్నాను అనుమానం వస్తుంది కానీ వాక్యము ఈ సమర్థవంతమైన దేవుని వాక్కు అన్న అంశం నేను ఎప్పుడైతే ధ్యానిస్తున్న దీర్ఘంగా ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే నాకు ధ్యానించబట్టి ఇక్కడికి ఆగిపోలే నేను వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ధ్యానిస్తున్నానంటే ఇంకెన్ని గంటలు ఈ వాక్యాన్ని మనం ముందు కొనసాగించుకోవచ్చో ఊహించుకో ఇలా చెప్పుకుంటా పోతే వారం వారం అవుతుంది ఆయన వాక్యము ఎంత సమర్థవంతమైంది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు అనుమానించొద్దు కొన్నిసార్లు నాకొక నాకు ఇప్పుడు నాకు ఈ విషయం అర్థమేందేమి తెలుసా చెప్పేవాడికి అనుమానం ఉంటదేమో కానీ వినేవాడికి ఉండద్దు మాస్టర్ చెప్తుంటే వాడికి అనుమానం ఉండొచ్చో నేనైతే చెప్పేసినా ఇది ఐదు ఆధారం కూడా వచ్చి కానీ అనుమానం ఉండద్దు కాబట్టి అనుమానకు ఆత్మను బంధించుకోండి మిమ్మల్ని వెంటనే ఉంటాడు వాడు ఎప్పుడు ఎందుకంటే ఇది ఇది ఆత్మీయ పోరాటం మనం ఉన్నది మన సేవ ఎప్పుడు స్పిరిట్స్ డార్క్ స్పిరిట్స్ మీద ఈవిల్ స్పిరిట్స్ మీద మనం విజయం పొందుతూనే ఉండాలా వాడు ఏదో రూపకంగా నిక్షరాన్ని కొట్టి చూస్తాడు మనసును కొట్టి చూస్తుంటాడు కుటుంబాన్ని కొట్టి చూస్తాడు భార్య గుర్తుంటుంది భర్తను గుడుతుంటుంది పిల్లల్ని కొడుతూ ఉంటాడు ప్రతి దశ నుంచి వాడు వాడి బాణాలు వాడేస్తూనే ఉంటాడు వాడు నువ్వు మటుకు వాటి తుంచి పడేస్తుండాలా అనుమానపు బాణాలు వాడిని ఏమీ వాటిని తుంచేసేయాలా అవిశ్వాసపు బాణాలు వాడినిమే చేసినప్పుడు వాడిని తుంచేస్తుండాలని నువ్వు నేర్చుకోవాలా ప్రిన్సిపల్ సాయంత్రం పూట కానీ తెల్లవారి పూట కానీ ఏకాంతంగా నువ్వు ప్రార్థనలో పొలిచినప్పుడు అది నెమరు వేసుకోవాలి ప్రభావ వీటిని నేను ఎట్లా కూలగొట్టాలని మార్గం దయచేయి ఆయన దయచేస్తాడు ప్రార్థన చేసినాక వెతుక్కోవాలా బైబిల్లో వెతుక్కోవాలా ఎవరైనా వాక్యం చెప్తుంటే ఈ రూపకం వచ్చి మాట్లాడుతుండే దేవుడి ఆయన మాట్లాడే దేవుడు తప్పక మాట్లాడతాడు నీతో నాకని మనందరితో మాట్లాడతాడు ప్రకృతి సహజం కూడా మాట్లాడతారు అంటే నువ్వు ఆయన స్వరం కూడా వినగలవచ్చే వీళ్ళు ఆయన మాట్లాడతాడు వైబ్రేషన్ ఉంటే ఆయన మాట్లాడితే పెద్ద ఆ యొక్క బూరలను వచ్చినటువంటిది ఆ శబ్దం తప్పగా మాట్లాడే గొప్ప దేవుడు అప్పుడు ఏం జరిగిందనే చూడండి దాంతో నేను వాక్యాన్ని ముగిస్తాను తొమ్మిదో వచ్చినాం ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ శతాధిపతి నేను కూడా అధికారంలకు లోబిండ వాడను ఈ ప్రిన్సిపల్ ఎంత బాగా నువ్వు అర్థం చేసుకుంటావు నీ ప్రార్థనకి విజయం రావాలంటే అధికారానికి లోబడాలా అనేది ప్రిన్సిపల్ ఇప్పుడు సేవలో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రవి బ్రదర్ ఆ రోజు లీడింగ్ తీసుకుంటున్నాను అనుకో సేవలో ఆయన అధికారం నేను కూడా లోబడతా దానికి దిలీప్ బ్రదర్ ఈరోజు లీడింగ్ తీసుకుంటున్నానుకో ఆయన అధికారం ఆయన అధికారానికి నేను లోబడాల్సిందే ఆ బ్రదర్ ఏం చెప్తా నేను చేయాల్సిందే అది ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలా అప్పు బ్రదర్ లీడ్ తీసుకున్నానుకో ఆ రోజు మనం దానికి లోబడాల స్వరాజ్ బ్రదర్ లీడ్ తీసుకున్నానుకో ఆ రోజు మనం దానికి లోబడల్లా ఈ ప్రిన్సిపల్ నీకు అర్థం కావాలా ఎందుకంటే నీ సేవలో విశేషమైన కార్యాలు జరగాలంటే ఈ ప్రిన్సిపల్స్ మీరు అర్థం చేసుకోవాలా ఎవరు లీడ్ చేసుకుంటే వాళ్ళే అధికారం వాళ్ళ అధికారానికి నువ్వు లోబడలారొచ్చు ఎందుకంటే నువ్వు ప్రభుకి ప్రతినిధి లాగా అధికారానికి లోబడకపోతే ప్రభుకి ఎప్పుడులో లోబడుతూ కార్యం జరగాలంటే ప్రిన్సిపల్స్ మేము నేర్చుకోవాలి ఇవన్నీ కాబట్టి నా చేతి సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చింది నా దాసుని ఈ పని చేయమంటే చెయ్యును అని ఉత్తరం ఇచ్చాను కాబట్టి ఇప్పుడు చూడండి శక్తివంతమైన లేక సమర్థవంతమైన ప్రభుని యొక్క వాక్కు ఎట్లా పనిచేస్తుంది అనేది పద వర్షంలో చెప్తుంటు మనం ప్రభు మాట విని ఆశ్చర్యపడి అంటే ఆ శతాధిపతి నోట్ల నుంచి వచ్చే మాట కూడా ఎంత పవర్ఫుల్గా అనేది నేను మీకు చెప్తున్నాను ప్రభు నోట్ నుంచి వచ్చేదే కాదు నీ నోట్ల నుంచి వచ్చేది కూడా నేను తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీక్ ఇప్పుడైనా టైం ఉంటే ఈ వారంలో మరోసారి ఇంకో టైం ఉంటే శిష్యుల నోట్ల నుంచి వచ్చే మాటలో కూడా అదే సమర్థవంతత మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ నీ లెవెల్ నీ నోట్ల నుంచి రావాల్సిందే అసమర్థతవంతమైన పదాలు పదవశం చూడండి ఇప్పుడు కంక్లూడింగ్ నేను ఆయన ప్రభు సాక్షమిస్తున్నాడు ఒక వ్యక్తి గురించి ఈ మాట విని ఆశ్చర్యపడండి ప్రభువే ఆశ్చర్యపోయింది వెంట వచ్చిన వారందరినీ చూచి తన శిష్యులతో పాటు మాట్లాడుతున్నాడు ఇప్పుడు తన ఇంటర్ శిష్యులే కదండి ఎప్పుడు ఎక్కువ తర్వాత గోపజనం శిష్యులతోని గొప్ప జనంతో చూసే మట్లే చూడండి ఇస్రాయేళ్లలో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆశ్చర్యం కదా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇస్రాయలలో ఎవనికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు ఒక అన్యునుకుంది ఒక గ్రీకు దేశనుకుంది అయితే ప్రవచనాలు ప్రభు మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్లీ షిఫ్ట్ అయిపోతాడు ఆయన మాటలు అందుకే మనం కేర్ఫుల్ గా చదువుతూ ఉండాలి పద పదకొండవ వచనంకి వచ్చేటప్పటికీ ఏమంటారు చూడండి టోటల్లీ షిఫ్ట్ అయిపోతుంది మాట తీరు అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహంతో కూడా ఇసాఫ్తో కూడాను యాహోబుతో కూడాను పర్లోక రాజ్యం అందు కూర్చుంది ఇది ప్రవచనం గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి క్రోయబడు అక్కడ ఏడుపును పండు కొరుకుట ఉండునని మీతో చెప్తున్నాను ఇప్పుడు చెప్పండి ఈ వాక్యం ఈ ప్రవచనం దేనికి సంబంధించి అందుకే సిస్టమేటిక్ థియాలజీ పుస్తకాలు చదవాలా లేకపోతే నువ్వు మోసపోతావు నువ్వు చెప్పేది అబద్ధం ఉంటుంది అందులో ప్రతి గొప్ప దైవజనులు వాళ్ళు ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకుని ప్రకటించారు నువ్వు పరిశీలించాలి వాటి అందులో ఏ తప్పులునే తెలుసుకోవాలా తూర్పు నుంచి పడమాటి నుంచి అంటే ప్రపంచం నుంచి అన్నిలు పరలోకం రాజ్యానికి అక్కడ కూర్చుంటారు కానీ రాజ్య సంబంధులు ఒకప్పుడు రాజ్య సంబంధాలు అనుకున్న వాళ్ళు ఎవరు వీళ్ళు చెప్పండి మీరు అని సడన్లీ ఈసారి తెలియదు కదా పక్షత రోల్ రివర్స్ ఇప్పుడు అర్థమవుతుంది ఎవరి గురించి రాజ్య సంబంధులు ర్యాప్చర్ కల్టు బోధకులు అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్ళు మొదటి మూడు గుంపుల ముఖ్యంగా రెండు గుంపులు మొదటి రెండు గుంపుల అన్యాయం చేసేవాళ్ళు అక్రమం చేసేవాళ్ళు అంటే న్యాయాన్ని తారుమారు చేసిన వాళ్ళు క్రమాన్ని అక్రమంగా మార్చిన వాళ్ళు అంటే ప్రభులో ఉండి రివర్స్ తిరిగిన వాళ్ళు అందరూ పర్లోకం పోదరా పోరు వాళ్ళందరూ ఎక్కడ త్రోహపడతారు చీకట్లోనికి బట్ ఆయన వర్డ్ చాలా పవర్ఫుల్ వర్డ్ దాని కార్యం ముగించుకునేది తన సందికి వెళ్ళిపోతుంది నీ సేవా విధానంలో కూడా అట్లనే ఉండాలా అదే అధికారంతో నువ్వు ప్రకటించడం నేర్చుకోవాలి అందుకే చాలా కలిగిన ఉండాలా ఎవరికైతే అధికారం అనుగ్రహించబడుతుందో వారి నోట్ల నుంచి డిస్టర్బింగ్ పదాలు రావద్దు అవి నెరవేరుతాయి శాపం వచ్చిన నెరవేరుతాయి రానియద్దు కోపం రానియద్దు ద్వేషం రానియొద్దు ఏలియాకి ద్వేషం ఇలిషాకి ద్వేషం ఉన్నప్పుడు ఏమైంది ఆ పిల్లలంతా ఎలుగు మారిపోయారు వాడు సిటీలో తల్లిదండ్రులతో పాటు ఉండాల్సింది పోయి వాడు ఆడులలో తిరిగిపోయారు ఆ పిల్లలందరూ అంత భయంకరంగా ఉంటుంది అన్నట్టు కాబట్టి అటువంటి సమర్థవంతమైన దేవుని యొక్క వాక్ నీ సేవలో ముందు కొనసాగాలని ప్రార్థిస్తాను పరశుధ్రవగు దేవా మీకు అన్నాలనైనా కృపగల తండ్రి మీకు స్తోత్రాలు వేశ మీ యొక్క తల్లి వాక్కు ఎంత శక్తివంతమైందని మీరు మాకు చూపించినారు తండ్రి అవిత్రాత్మలు గజ వణుకుతూ మనుషులు విడిచిపోతున్నాయి జ్వరం విడిచిపడుతున్నది పక్షవాయు విడిచిపెట్టింది ప్రవ్వ అవును ప్రవ్వ అటువంటి సమర్థవంతమైన వాక్కు మా అందరి మాకు అనుగ్రహించి నడిపించామని బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించి దీన్ని పాటించాల మేము మీదట కేవలం ప్రార్థిస్తున్నాం కానీ పాటిస్తలేం ప్రార్థించి పాటించమన్నారు కాబట్టి ఇక మీదట పాటించే సేవకులుగా తయారు చేసి మీరు మరి మన ఉందామండి ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఒక రవి బ్రదర్ చెప్పండి హలో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నాను మెర్సీ సిస్టర్ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టింది ప్రణీత అంట సిస్టర్ పేరు ఆమె ఇప్పుడు డెలివరీకి వెళ్తుందంట ఆమె కోరిక ఏంటంటే అబ్బాయి పుట్టాలని సిస్టర్ అయితే మెసేజ్ చేశారు ఆమెకి మంచిగా డెలివరీ అవ్వాలా దేవుడు ఆమె పట్ల అబ్బాయిని ఇవ్వాలా అమ్మాయిని ఇవ్వాలా ఆయన చిత్తం ఏముందో అది నెరవేరి ఆమె మంచిగా డెలివరీ అవ్వాలని అందరూ మీరు ఇప్పుడు ప్రేర్ చేసేటప్పుడు ఆమెను కూడా జ్ఞాపకం చేసుకొని చేయండి బ్రదర్ పేరు వచ్చి ప్రణీత ఆమె పేరు ప్రణీత సిస్టర్ ఒక్కొక్కరి ఎస్ బ్రదర్ ఓకే వేరు ఓకే సరే ప్రార్థన చేద్దాం स्तोत्र प्रभाव गोपदेवा गोप देव सर्वशक्तिमं नीक वांद अब्रहासाक याकोबल गेव कृपा सत्य संपूर्ण जीवन गल त्री नीके स्ोता अर्पिशना गोप देव यह गचने प्रभाव मम्मी सुरक्षित कापड़ना आईन कृपा भद्रपरु मम्मी सजील निबना దీని వంతా మీరే మాకు సహాయ ఉన్నారు ఇక నూతన దినం మాకు అనుగరించినారు మీ యొక్క స్వరమైన భాగ్యాన్ని మాకు అనుగరించినారు తండ్రి నీకు వందాలి మంచి ఆరోగ్యం మాకు ఓ ప్రవర్ ప్లేస్ మీరు ఘనవైజం అనుగరించారు ప్రతి స్థాలలో మాకు సమాధానం అనుగరించినారు గొప్ప నీకే వందాలి నీకే కృతజ్ఞతలైన సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునుగా కాలుయ నా తండ్రి నా దేవ ఈ యొక్క మధ్య కాలే మీకు స్వరమైన ధన్యత మీరు మాకు ఇచ్చినారు ప్రభా సమర్థవంతమైన మీ వాక్కు ఏ రీతిగా ప్రకటించాలా అనే విషయాల ప్రభావ మీరు విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు ఓ ప్రభావ మీ నుంచి మేము అధికారం పొందుకొని ప్రభా అక్క సమర్థమైతే మీ వాక్కులాగా మేము తయారు కావాలా మీ వాకు ప్రభా బయలుదేరినప్పుడు ప్రభా కార్యాలు జరుగుతుంది స్వస్థతలు జరుగుతుంది అద్భుతాలు జరుగుతున్నాయి అనేక జీవితాల్లో ప్రభా మీ వాక్యం స్థిరపరచబడుతుంది వాళ్ళ విశ్వాసం కలుగుతుంది ప్రభావ అలాంటి సమర్థమైతే వాకులాగా మేము తయారు కావాలా తండ్రి అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ ఇంకా మీ వాక్యంలో సంపూర్ణంగా మేము ఓ ప్రభావ నిమగ్నం కావాలా మీ వాకించేది ఇంకా మేము బలపరచబడాలా పశుదాత్మ అభిషేకం నూతనంగా అభిషేకింపబడాలి ప్రతి దినం అయినా ప్రతి క్షణం అలాంటి బిడలుగా తయారు చేయడం మీకు నీతి సత్యాన్ని మేము అనేకులు ప్రేమతో మనుషులకు ప్రకటించాలా ఓ ప్రభావ అపవిత్ర గద్దించినప్పుడు ప్రభా అవి ఎడ్జిపెట్టి వెళ్ళిపోయిన మనుషులం కాబట్టి అది మీకు వాకు ప్రవ ఆ రీతిగానే ప్రవ మీ మీరు ఆ రీతిగా తండ్రి తండ్రి నుంచి అధికారం పొందుకున్నారు పైనుంచి వచ్చిన ప్రతి అధికారం పయనించి వచ్చిందే ప్రవ కాబట్టి మీరు ఇప్పుడు మాకు తండ్రి లాగా ఉన్నారు ప్రభా మేము మీ కుమారులాగా ఉన్నాం అలాంటి వాక్కు మాకు అనుగ్రహించండి ఆ వాకులాగా మేము తయారు కావాలా తండ్రి ఎక్కడ మేము ప్రార్థన చేసినా కానీ ఎక్కడ ఓ ప్రభా వాక్యం చెప్పినా కానీ ప్రభావ మీ వాక్కు బయలుదేరి ప్రభా అనేక జీవితాల్లో కార్యశుద్ధి కలుగు చేయాలి ప్రవా అనేకలు శస్థత పొందాలా రక్షణ పొందాలి ఏసుకరిస్తున్నావు ప్రభా అలాంటి బిడెల మామ్మలు తయారు చేయని వాక్యం ద్వారా మాత్రం మాట్లాడినా నీకు నీకే కృతజ్ఞత అర్పించుకుంటాం ఆ రీతిగా మేము తయారు కావాలా ముందుకు వెళ్ళిపోవాలా ఓ ప్రభావ మాకు ఇంకేమైనా బలహీనత కొట్టివేండి ప్రభావ ప్రతి దశలో ప్రభా తనే మేము తగ్గింపు జీవితం కలిగి ఉండాలా మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధతో మేము కలిగి మిని శృతించాలా ఘనపరచాలా ప్రభావ మీలాగా మేము తయారు కావాలా ప్రభావ మీకు స్వరూపంలాగా మీకు సంపూర్ణత సరళత తగిన పరిశుద్ధతతో మేము కలిగి మేము జీవించాలన్నా సహాయపడనైనా మీరే మాకు సహాయకులు ప్రభ మీరు నడిపించిన ఆ రీతి మమ్మల్ని గొప్ప దేవా వందాలి సై నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా ఫ్రాంచైజెస్ నుంచి మేము మీ కృపల బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డ ప్రభ డెలివరీ కానీ ప్రభావ హాస్పిటల్ వెళ్తుంది ప్రభావ ఏ క్రీస్తునంలో నార్మల్ డెలివరీ అవును కాక అలా చీజస్ సాయం తన కోరిక ఏ సుక్రీ స్థలంలో సఫలమవును దాకా ఆమె నలెలు య తండ్రి మీరే గొప్ప కార్యం జరిగించే తన హృదయవాంఛం మీరు తీర్చను ప్రభావా పది ఆటంకాలను ఏ స్థానంలో గద్దిస్తాను ప్రతి చీకట్ శక్తులు అంధకార దుష్ట శక్తులను ఏ సుక్రీ స్థలంలో ఆ థియేటర్లు ఉండడానికి వీలేదు ఏ నీకు ఆజ్ఞాపిస్తున్న దేవా డాక్టర్లు మీ తలంపు జ్ఞానం పెట్టండి దుష్ట శక్తులను ఏ స్థలంలో గద్దిస్తున్నా డాక్టర్ను డిస్టర్బ్ చేయడానికి వీలేదు ఏ నీకు ఆజ్ఞాపిస్తున్నా నా దేవా బిడ్డకు సంపూర్ణంగా ప్రభావ నార్మల్ జైలు కలుగును కాక ఏసుక్రీస్తున్నాము నా హలలియ తన హృదయవాలు చేయడం మీరు తీర్చని ప్రతి కోరిక సఫలపరిచి మీకు కొడుకు సాక్షిని పెట్టుకోండి తన జీతాన్ని మీరు స్థిరపరిచని ప్రభావం మీరు ఆకర్షించుకోండి రక్షించుకొని మీకొక గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రార్థిష్టం లేనైనా గొప్ప దేవా నీకు వందాలు చెల్లించడం జీసస్ థ్యాంక్ యూ గొప్ప దేవా మహోనతులకు తండ్రి నీకు నా ప్రభా ఒక వైరస్ మీరు స్వస్థపరచండి ప్రభావ నా తన ఇసు ప్రభావం విజృంభిస్తుందిగా ప్రభావ ప్రతి ఒక్క బిడ ప్రభావ మీరు జ్ఞాపం చేసి మీ కనికరి మీకు కృపజూపించి ప్రతి బిడ మీ తట ఆకర్షించుకో వ్యాక్సిన్ నుంచి కూడా మనుషులు మీరు కాపాడమని ప్రార్థిస్తమైనా ఆరాధనలో పాల్గొనే ప్రతి బ్రదర్స్ ఇస్తాను అందరూ మీ నూతనంగా అభిషేకించి సమర్థవంతమైన మీ వాక్యను ప్రకటించే గొప్ప సేవకులుగా మీరు తయారు చేయండి ప్రతి ఒక్క బిడను నూతనగా మీరు అభిషేకించండి పశుద్ధాత్మ శక్తితో నింపని ప్రభావ ఆయన మీ శక్తి పొందుకోవాలా ప్రభావ మీ అధికారం పొందుకొని ఓ ప్రభ మీ వాక్కును ప్రకటించాలా మీ వాక్కు బయలుదే రాలా ఈ లోకంలో తారుమారు కావాల ప్రభావ ఈ భూలోకాన్ని మేము తలకిందులు చేయాల ప్రభావ అనేకలు మీ యొక్క శక్తిని ప్రభావ ఆశ్రయించాలి మీ వాక్యాన్ని ఆశ్రయించాలి వాళ్ళ కార్యాలు జరగాల ఓ ప్రభా మీరే నిజమైన దేవుడైన ప్రభా అనేకులు మేము ప్రకటించాలా ధైర్యంగా ప్రభ అలాంటి సమర్థమైన వాకుల మమ్మల్ని తయారజీవని ప్రార్థిష్టం ప్రతి ఒక్క బిడ మీరు నా దేవన ప్రభావాలు చేసి ఉద్యోగ స్థలంలో పనిబాట్లు అంతట్లో మీరు సహాయకులు ఉండండి ప్రతి దశలో ప్రభావ వాళ్ళు ఆశ్రదింప ప్రతి అధికారంలో లోబడాల ప్రభావ భాషను ప్రభావ మేము మేము ఎక్కడ పనిచేసినా కూడా వాళ్ళు మేము సంతోషపరచాలా ఓ ప్రభా మీకు మహిమ రావాల ప్రభావా నా తండ్రి వాళ్ళు ఆ రీతిగా ప్రభావ మీ చెంతవి నడిపించాలంటే జ్ఞానాన్ని మా అందరికీ అనుగరించండి ప్రతి ఏ పని చేసినా కానీ పర్ఫెక్ట్గా చేయాలా ప్రభావ ఈ లోకంలో ఎవరు చేయనంతగా మేము చేయాలా అది నిన్ను మహమపరచాలా ప్రభావ ఆ రీతిగా మేము తయారు కావాలంటే సమర్థమంచమైన ఓ ప్ర వర్క్ ప్లేస్ కూడా మాకు అనుగ్రించండి ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీ నుంచే మీకు మహిమ రావాల ప్రభావ సమస్త ప్రవర్తన తండ్రి మీకు మహిమకరంగా మేము జీవించాలా మేము ఏ పని చేసినా కానీ మీకు మహిమ రావాలా ప్రభావ అలాంటి బిడలుగా మా మా ఇక్కడి నుంచి నడిపించమని ప్రధిష్టమైన మీకు నూతనమైన అభిషేకం నూతనమైన జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన ఈక మధ్య కనీసంలో ప్రభావ మీకు స్వరమైన ధన్యత మాకు ఇచ్చినందుకని వంద ప్రభావ కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదేశ్ అందరూ మీరు ఆశ్రవదించి నూతనగా అభిషేకించి మీకు గొప్ప సాక్ష్యం పెట్టుకొని ఈ యొక్క మీటింగ్లో ప్రభావ ఈ యొక్క వాక్యాల ప్రవ ప్రపంచం అంతా ఉంటున్నారు ప్రభా ఆసక్తి అయిన వాళ్ళ జీవితాలలో ప్రవ మీరే కార్యశుద్ధి కలుగు చేయండి మీతో ఆకర్షించుకొని సత్యంలో నడిపించమని ప్రార్థ్యమైన గొప్ప దేవ ఆ రీతిగా చిందచక్రాన్ని అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఇంకా అనేక విషయాలు అన్న ద్వారా మీరు బయలుపరచండి మీకు సమర్థమైన వాకు ప్రా మీరు బయలుపరిచినారు ప్రభావ ఎన్నో సీక్రెట్ మీరు మాకు బయలుపరిచినారు అవి పట్టుకో మేము మేము అనేక సీక్రెట్స్ మేము కనుగొనాల ప్రవా ఓ దేవాయిస్త ప్రభావాడు ప్రభావ ఫిలిప్ కనుగొనడు ధర్మశాస్తాత్రలో మెస్ మీకు కనుగొనమని ఓ ప్రభా ఎంతగానో ప్రభా నతాయిలు చెప్పింది ప్రవా కాబట్టి ప్రభావత ప్రభా మీ సన్నిధి తీసుకొచ్చిన ఆయన ఆ రీతి అయిన మీకు వాక్యంలో బయలు బయలుపరచబడిన ప్రతి మీకు కనుగొనాల మనుషులకు చూపించాలా ప్రతి ఒక్క మీతో నడిపించాలా అలాంటి అభిషేకం అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ అలాంటి వాక్కులాగా మీ వాక్కులాగా మమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టమైన అన్న ఇంకా మీరు బలపరచ అగ్నికంచేసి మీ దూతలు పెట్టండి మంచి ఆరోగ్యం దయచేయండి వర్క్ ప్లేస్లో మీ తోడును ప్రభావ ప్రతి ఆటంకాలను వేసి క్రీస్తుంలో గద్దిస్తాను ఓ ప్రభావిత దేవా మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రవానికి మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబం అగ్ని కంచి ఇద్దరు పిల్లలు మీరు దీవించి ఆశ్రయించి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షిని పెట్టుకొని మీ వాకుతో మీ వాక్యంతో నింపండి బలపరచండి నూతనంగా అభిషేకించండి చేస్తారు మీరు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవక్త బంధువులు అన్నదమ్ములు అందరూ ప్రభాస్ సర్వసత్యంలోకి రావాలా మీరే సహాయపడమని ప్రదిష్టమైన ఈ ఆరాధంతట్లో మీరు మాతో పాటు ఉన్నారు మీ ఆత్మ మా మీద దావరింపజేసినారు మా హృదయంలో ఉండి మాతో మాట్లాడారు మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరిచినారు తండ్రి నీకు వందల ప్రాక్టీస్ చేయాలా ఓ ప్రభా ఏ దేని విషయంలో అనుమానించదు ఎందుకంటే ప్రభావ మీలో మీకు ఆత్మ మీరు మాకు అనుగ్రహించినారు పవ మీ అంటే మీరు మాలో ఉన్నారు పవ కాబట్టి మీ వాక్కు ప్రభావ బయలుదేరినప్పుడు సమస్తం సృష్టి కలిగింది ప్రభావ ఆ రీతిగా క్రియేట్ అయిపోయింది ప్రభావ ఆ రీతి క్రియేట్ చేయాలి ప్రభావ మీ మైమకొరకు ఆ రీతిగా మేము తయారు కావాలి అలాంటి బిడ్డలుగా తయారు చేయడం మా అవిశ్వాసం అంటే తొలగించండి స్వస్థపచ్చి మాకు విశ్వాసం సరిపోదు ప్రభావ ఇంకా రెట్టింపు విశ్వాసం మా అందరికీ అనుగ్రహించండి మీ కృపల ప్రతి దినం మేము బలపరచబడాలా మీ విశ్వాసంలో ఇంకా మేము అంచలించు ఎదగాల మీ వాక్యంలో మీ జ్ఞానంలో మేము సంపూర్ణంగా ఎదగాల ప్రభావ ప్రవేశాలు ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రభా అతని వాటిని విశుదీకరించే మనుషులు ప్రకటించాలా అలాంటి అధికారం మాకు అనుగ్రహించిన నీకు అందనాలి ప్రభావ సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం ఓ ప్రభావ మీరు ఎప్పుడో మాకు ఇచ్చినారు కానీ మేము వాటిని వాడుకట్లేదు ప్రభావ ఇక్కడి నుంచి మేము వాడుకోవాలా ప్రాక్టీస్ చేయాలా తండ్రి ఎస్సయ్యా మీరు మమ్మల్ని ఆ రీతిగా ఆశ్రవదించండి ఆ ఇస్రాల్ ప్రజల్లో ఎవరు విశ్వాసం లేదన్నారు ప్రభావా అది ఆశ్చర్యం ప్రభావ నాయన ఈసు ప్రభు ఎంతో మంది ఉన్నారు అక్కడ కానీ ప్రభ వయువులా అలాంటి విశ్వాసం లేదు మరి ఎందుకు ఏమడిస్తున్నారో ఓ ప్రభ ఆచర్యకరం ఉంది కాని వారిత్తి ఉండకుండా ఓ ప్రభ మీలో విశ్వాసమే సంపూర్ణంగా మేము తయారు కావాలా ఆ కలవరిశైల్లో మీరు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి అది అనేక జీవితాల్లో హృదయాల్లో నింపాలా ఓ ప్రభావి మనసు మేము పొందుకోవాలి మీ ప్రేమను పొందుకొని అనేకలు ప్రకటించాలంటే బిడ్డగా మమ్మల్ని తయారు చేసి మీరు ఆ కొరకు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఏసుక్రీస్తు పరిశుద్ధాన్ని ఆమో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలి ప్రార్థించండి పరలోకమందన్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి కణికరం గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి తండ్రి నీకు పాదాభివందనాలు కణికర పూర్ణుడా దయాదాక్షిణుడా విశ్వాసమునకు కర్త ఆలోచనకర్త సమాధానకర్త మహోన్నతుడా కృపామయడా తేజోమయడా అతి కాంక్షణీయుడ నా ప్రాణప్రియుడైన నా ఏసయ్య నీకు కోట్లాది వేలాది స్థుతులు స్తోత్రములు నీకు పాదాభివందనాలు తండ్రి నాయన ఈ గడిచిన కాలం అంతా తండ్రి నీ కృపలో కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములు తండ్రి నీ కంటి పాప వల్లే తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నావు తండ్రి ఈ దినం తండ్రి నీ యొక్క సజీవ లెక్కలు ఉంచుకొని ప్రభా తండ్రి ఈ రాత్రి సమయం అందు తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో గడిపే భాగ్యము తండ్రి నీ స్వరం వినే ధన్యతగాను భాగ్యులుగాను యోగ్యులుగా మమ్మల్ని అందరినీ ఐశ్వర్యవంతులుగా చేసినవు తండ్రి నీ స్వరం వినటలోనే ఐశ్వర్యం ఉంది ప్రభా నీ మాటలో ప్రభా నీ వాక్ ఆ వాక్కులో నీ జీవం ఉంది ప్రభ ఆ జీవం మాలో ఉండాలంటే ఆ జీవం అంటే అది నీవే కదా ప్రభ నీవే వాక్యము నాయన నీవే కదా ప్రభా కాబట్టి నాయన నీ స్వరం అంటే అది నీ వాక్ ప్రభ కాబట్టి అది వినుటలో ధన్యులం ప్రభ మేము ఐశ్వర్యవంతులం కాబట్టి ఆ స్వరం వినుట అది మేము మా హృదయంలో పెట్టుకుంటే తండ్రి నిన్ను మేము కలిగి కాబట్టి నీ స్వరం ద్వారా మమ్మల్ని వినిపించి ధన్యులుగాను భాగ్యులుగాను యోగ్యులుగా చేసిన నాయన పరలోకమందున్న తండ్రి ఎస్ఐ నికు వందనాలు పాదాభి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఎస్ఐ అీకే యువయుగుములు కలుగునుగాక హలెలియా తండ్రి సహోదరి ప్రణిత గురించి నాయనా నీకు మొర పెడుతున్నాను తండ్రి ఆ యొక్క సహోదరి ప్రభా నాయన తండ్రి డెలివరీకి వెళ్తుండగా ప్రభా మీ దేవదూతల కాపుదల ఆ యొక్క సహోదరికి తన కుటుంబాలకి ప్రభా తన భర్తకి తన అమ్మా నాన్నలకు కానీ అలాగే అత్తమామలకు కానీ అందరికి మీరే ధైర్యాన్ని వండి సహోదరి పట్ల నాయనా మీ ప్రేమ జాలి దయ కణికిరం చూపించి ఆ యొక్క నాయన హాస్పిటల్ మొత్తం ప్రభా నాయన మీ దేవదూతల కాపుదల ఉండి నాయన మీరే ఆ యొక్క సహోదరికి నార్మల్ డెలివరీ దయచేయండి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అనుగ్రహింపబడును గాక తండ్రి ఆ యొక్క సహోదరి ప్రభా నాయన తండ్రి అబ్బాయిని నాయన బాలుడిని ఇష్టపడుతుంది కానీ ప్రభా ఆ సహోదరి పట్ల మీరు ఏమి కలిగి ఉన్నారో మీ ఆలోచన ఏమి కలిగిందో ఆ సహోదరి పట్ల మీ చిత్తం ఏమి కలిగిందో అది అబ్బాయా అమ్మాయి అనేది మీకు తెలుసు ప్రభా సమస్తం ఎరిగిన మా జీవితాలన్నీ తెలుసుకున్న దేవుడో తండ్రి కాబట్టి ఆ సహోదరికి ఏది ఉపయోగకరమో ఏది మంచిదో అది మీకే తెలుసు ఒక తండ్రికే తెలుసు ప్రభా తన బిడ్డ గురించి కాబట్టి అబ్బాయో అమ్మాయో అది ఏదో మీ చిత్త అది ఆమెకి క్రీస్తు పరిశుద్ధ నామంలో అనుగ్రహింపబడును కాక అలాగే తల్లిని బిడ్డని ఇద్దరిని ప్రభ మీరు క్షేమంగా తీసుకొచ్చి నేను ఒక దినం ప్రభ ఒక సమయం ప్రభా నీకు సాక్షులుగా చెప్పేలాగన మీరే గొప్ప కార్యం జరిగించండి ఈ దినం ప్రభా నాయన నా ప్రభా నువ్వు నీ స్వరం ద్వారా వినిపించిన ప్రభా నాయన అవును ప్రభా పర్వతములు కొండలు లోయలు అన్ని నీ వాక్కుకి భయపడతాయి ప్రభావ అంత భయంకరం ఉంది స్వరంలో కానీ అంత భయంకరమైన తండ్రి వినయనా నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమించినవు ప్రభా ఎంతగా ఈ శిలువలో నువ్వు మా కోసం భరించిన ఆయన నాయన మా పట్ల ప్రభా నాయన ఎంతగానూ ప్రేమించినావు ప్రభా కానీ ప్రేమను బట్టి ప్రభానికి పాదాభి వంధనాలు తండ్రి కోట్లాది స్థుతులు స్తోత్రములు తండ్రి కాబట్టి ప్రభా నాయన ఈ స్వరం ప్రభ నేను నమ్ముతున్నాను ప్రభా నా హృదయపూర్వకంగా మీరు మాట్లాడిన ఈ స్వరం అది మీ కలిగినదని ప్రభా కాబట్టి నీ స్వరానికి నేను భయపడతాను ప్రభా నీ స్వరానికి నేను భయభక్తులు కలిగి ఉంటాను నీ స్వరానికి నేను లోబడతాను ప్రభా నీకు లోబడక ఇంకా ఎవరికి ప్రభా ఈ లోకంలో ఎవరికి లోబడుట నీకు లోబడాలా ఎందుకంటే నశించిపోతున్న మా ప్రాణం పెట్టిన తండ్రివి ప్రభా నీకు వినక ఇంకా ఎవరికి వినాలా ప్రభా కాబట్టి నీ స్వరాన్ని నాయన హృదయపూర్వకంగా తండ్రి నేను విశ్వసిస్తున్నాను నా హృదయపూర్వకంగా తండ్రి నీ స్వరాన్ని నేను స్వీకరిస్తూ నా హృదయంలో నేను భద్రపరుచుకుంటున్నాను తండ్రి నువ్వే నీ స్వరం ద్వారా మాట్లాడిన ఆయన నీకు వేలాది వందనాలు ప్రభా పాదాభి వందనాలు నాయన నీ స్వరం వినిపించిన నా తోటి దాసుడికి కూడా నా హృదయపూర్వక వందనాలు ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయండి యొక్క దాసుడికి ప్రభా రాకపోకల్లో తోడుండండి కుటుంబంలో శాంతి సంబంధం దయచేయండి సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయండి మీ యొక్క ఆత్మ కుమ్మరింపు నడిపి దేయండి పిల్లలు ప్రభా యూఎస్లో ఉంటుండగా ప్రభా మీరే మీ అగ్ని మీ దేవదూతల కాపుదల పెట్టి నాయన మీరే నాయన యొక్క ఎడ్యుకేషన్లో మంచి జ్ఞానం వాళ్ళకి ఏసుక్రీస్తు నామంలో అనుగ్రహింపబడును గాక వాళ్ళు మంచిగా ఉన్నత స్థితిలో మీరే లేవనెత్తండి వైరస్ల నుంచి వ్యాక్సుల నుంచి తెగుల నుంచి కీడు నుంచి ప్రభావం మా దాసుడు కుటుంబాన్ని ప్రభా మీరే మీరు అక్కడి వరకు కాచి కాపడి ఆయన దారా ప్రభా విశేషమైన సేవ మహాకార్యములు గొప్ప కార్యములు ప్రభా మీరు చేసినారు ప్రభా మీ సేవలో అట్టి సేవ కూడా ప్రభా ఆయన జీవితంలో కూడా ఆయన సేవలో మీరే జరిగించమని అది ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో ఆయనకి అనుగ్రహింపబడును గాక ఈ ఆరాధనలో ప్రభా తండ్రి ఎవరైతే పాలు పొందినారో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నాకు హృదయపరకు అందనాలు వాళ్ళ రాకపోకల్లో మీరు తోడుండండి వాళ్ళు చేసే పనుల్లో మీరు తోడంనండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి ఈ యొక్క నుంచి వ్యాక్సిన్ల నుంచి ప్రతి విధమైన కీడు నుంచి ప్రభా వాళ్ళందరినీ మీరే కాచి కాపడి మీరు అక్కడికి సిద్ధపరచుకోండి వీళ్ళ ద్వారా కూడా గొప్ప సేవ మీరు జరిగించండి వైరస్ బాధ్యతలను వ్యాక్సిన్ బాధ్యతలను ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి నాయన వాళ్ళ పట్ల మీ ప్రేమ జాలి దయా కణికిరం చూపించేదండ్రి ఆ కలవరిసిల్లో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి తండ్రి నాయన ఎవరైతే ప్రభా నాయనని ఎందు నిద్రించినారో ప్రభా నాయన నీ సేవకులు ఆ సంఘంలోకి కాపర్లను లేవనెత్తండి నాయన ఆ కుటుంబాలకి మీరే ఆదరణగా ఉండండి ప్రభా నాయన మీరే నాయన వాళ్ళకి సమాధానంగా ఉండండి నాయన మీ కృప వాళ్ళకి శాశ్వత కాలం ఉండునుగాక తండ్రి నా ప్రభా భార్యలను భర్తలను పిల్లలను కోల్పోయిన వాళ్ళకి మీరే నాయన తల్లిదండ్రు ప్రభా వాళ్ళ జీవితకాలం అంతా వాళ్ళకు తోడు ప్రభా నాయన ఈ యొక్క గ్రూప్ లో ఎవరికైతే సిస్టర్స్ కి ఇంకా గర్భఫలం లేదో వాళ్ళకి ఈ సంవత్సరంలో యేసు పరిశుద్ధ నామంలో అనుగ్రహంపబడును కాక ప్రమోషన్ రాని వాళ్ళకి అనుగ్రహింపబడిన గాక ప్రభా ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైతే అప్పులు ఉన్న వాళ్ళందరి ఆ చిక్కుల నుంచి ప్రభా బిడ్డలను సులువుగా విడిచిపెట్టి వీళ్ళందరినీ ప్రభా సేవకులుగా ఆయన ఈ శ్లోకం మీదకి నాయన మీరు పంపండి ప్రభ కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా అని చెప్పినా ప్రభ కాబట్టి ఆ యొక్క కోసిన కోతని ప్రభా ఆ యొక్క పనులను అంటే ఆ యొక్క ఆత్మలు ప్రభాయన నశించిపోతున్న ఆత్మలను ప్రభ నాయనా తండ్రి వాటిని నాయన నీ దగ్గరికి మేము సమర్పించాలా అంటే నీ తట్టు వాళ్ళందరికీ మేము కూడా రక్షణ ఇవ్వాలా ఏసుక్రీస్తు పరిశుధనము కాబట్టి మా యాజకుడు నీవే కాబట్టి మాకొక మార్గం చూపించి వెళ్ళినా ప్రభ ఆ యొక్క మార్గంలో ఆ యొక్క యాజకత్వాన్ని మేమందరం నడిపించాలా కాబట్టి ఏ కపటం లేకుండా ఏ ద్వేషం కోపము నాయన కలహాలు లేకుండా నువ్వు కలిగిన ప్రేమ నువ్వు కలిగిన జాలి నువ్వు కలిగిన దయా నువ్వు కలిగిన మనసు మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని అందరినీ నాయన నువ్వు సేవలో నడిపించమని ఈ మధ్యాహ్న కాలం సమయం ముందు తండ్రిని స్వరం ధర వినిపించి మమ్మల్ని భాగ్యులుగాను ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసి నాయన మమ్మ పట్ల ప్రేమ చూపించినందుకు నీకే సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఏసయ్య ఏ కలుగును గాక నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నిండబెట్టం ప్రతి ప్రార్థన జాబ్ ఇస్తున్నానికి కలవరి ప్రభా మా పాపం షాపాలు భరించి అలాగే ప్రభాత్ కనుక్కున్నామంటే అలాగే బిడ్డగా చేసుకున్నా విశ్వప్రభా నాదివానికి ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడు ఆ వాక్యం ప్రభా తలములో నటించి ఫలింపెచ్చండి ఈసప్రభ పరిశుద్ధాత్మ నడిపి సహాయం చేయండి నాదీవానికి శ్రోతం ప్రతి చీకర్షకు దయ్యాలని గర్దిస్తున్నాను హిసప్రభాను ఖాళీ చేయని నాదీవానికి శ్రోతం చేస్తాం మన తని మా దేశం ప్రజలను జ్ఞాపం చేసుకోండి అలలీ అనాదీవానికి శ్రతం చేసి ఎంతో వాళ్ళ ఆత్మల తెలియదు కాక అనాది వాళ్ళ జ్ఞానం అలాగే వాళ్ళ స్వస్థత కలగాలి ఈ సుఖ ప్రభావం కారణం చేయండి అలాగే వాళ్ళ రక్షణ పొందాలి ఈసాన్ని ఖారణం చేయండి నా ప్రభావానికి సొంతం డాక్టర్ ఆత్మహత్య చేయాలి నర్సులు బార్డు పడి అందరు ఆత్మహత్య చేయాలా అలాగే ఈ లోకం కాదు అలాగే నీ పనిలో జ్ఞానం తెచ్చేయండి వాళ్ళను మార్పు తీసుకురాండి నాది మీరు ఆకలించాలి మీ దగ్గర ఎవరు రాలేదు స్వప్రభా అలలియ అందరి మీ దగ్గర రావాలా మీరు ఆకలించండి రక్షణ కలగల దేవుని కలించండి ఎంతోమంది లోకం ఎడిచిన ప్రభావ వాళ్ళ లోకంలో ప్రభావ అందర పిల్లలే కానీ అలలియా ఎడిపోయి కుటుంబం నుంచి మూడ పెడుతున్నా వాళ్ళకు ప్రభా జ్ఞానం తెలియజేయడం కాలహారం దచ్చని మళ్ళ ఏం కొద్ద ఉంది ప్రభా దానిలో ప్రభా సమృద్ధిగా దీవించి ముఖ్యంగా సుప్రభాత్మతిని వాళ్ళవి రక్షణ పొందాలా ఎంతోమంది వైరస్ తెచ్చి ప్రభా స్వస్థత బయటకు వచ్చారు మీరు చేసిన కార్యం కానీ ఇంకొకటి రాజం లే సుప్రభా వాళ్ళవి క్రిప జ్ఞాపకం చేసుకుని మాట్లాడి జ్ఞానం తెచ్చని అస్వస్థత ప్రభావ నీ సాక్షి గుండాల వాళ్ళవి రక్షణ పొందారా మీరే కారణించని మా ప్రియుడు ఎంతమంది నిద్ర ఇస్తున్నారు సుప్రభా నుంచి మురబెడుతున్నాం వాళ్ళవి ప్రస్తుత ఆత్మ తెచ్చని జ్ఞానం లేచని అలాగే ఈ లోకం నుంచి ఐక్య విచారణ విడిపించి గుడ్డి తిడిపించి వాళ్ళు ఉద్యమంలో పరిశుధాత్మాన్ని స్వస్స దచ్చని వాళ్ళబీ నీ కోసం మన దాన్ని ఎన్నో తెగులు వస్తుంటారు తెగులు మీరు ఆపల్ దేశ ప్రభ చిన్న పిల్లలకు వైరస్ పట్టేది ఆ పిల్లలు మీరు స్వచ్ఛ పరిచి నీ కోసం బౌ వాల్బీ ప్రభ రక్షణ పొందల అలాది నాద్యమానికి విశ్వం ఆ ప్రభావాన్ని కర్రించండి అలాగే వ్యాటి నుంచి మురళతే పోషించి అది నీళ్ళకి కరిగిపోలా హానికరంగా అందరూ రక్షణ పొందాలా అందరు జ్ఞానం తెచ్చని ఆదివానికి ఎంతో మంది వాళ్ళ శాఖలు ముట్టండి అందరి సేవలు బాధపడాలా అలాది వాళ్ళ ఉద్యోగ స్వరంలో ప్రభావ ఇక్కడ పైన ఉండని అలాది ఆదివానికి శ్రతం అందరు ప్రభా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు వాడబలరా మీరే ఖరీంచేయండి నా దీమానికి సొంతం అన్న ముట్టని ఆరోగ్యం తెచ్చి బలం తెచ్చనిక సరస్వతం నడిపించండి ఇంకా కూడా తెలియచని అన్నదారా అనేక శిష్యులు కావాలా శుభార్త పోవాలా అలాగ మీరు వాడకొని ఆ ముట్టంతాకొని అన్న అన్న లేక అన్న మీరు వాడబలరా అక్క అక్క గోప్రభ ఇంకా ప్రస్తుత ఆత్మ బలంతో ఆరోగ్యం చూడండి అగ్నికరించేయని పిల్లలు జీవించి ఆశీర్వాద దించి పిల్లలు బలం ఉన్న సేవలు కావాలా నీ బలంగా ఆత్మజ్ఞానం అగ్నికరించనీ దుశ్యకు దెయ్యాలని అలాగే అన్న బంధులు ఎంతోమంది మల్లప్రభ తిరిగి మొదటి ప్రేమ ఆత్మ బలంతో జ్ఞానంతో మీ వాళ్ళవి సేవ చేసి సాధించండి అలాగే వాళ్ళ విత్తాన్ని చూపించండి నా దీవానికి సుతం అలాగే చక్రబతి ముట్టని తాకండి జ్ఞానం తెలియచని ఆప్రవీ బలం గొప్పగా వాడుకోండి స్థిరపరిచి నూతన విషయంలో నూతన బలం తెచ్చని తన వారి కాకి జ్ఞానం తెచ్చని గర్వ ఫలం తెచ్చండి వాళ్ళ కుటుంబం ఎంతోమంది మాలి అందరూ మాల రక్షణ పొందారా అక్కడ ఇస్తానగా సేవ జరగాల నాదే అనేక రక్షణ పొందాలి సాధించని చీకటి నుంచి ప్రభా నలియ ప్రజలు వెలుగులో రావాలి శుభ్రమణ కారించని ఒకసే సార్ మన డెలివరీ పోయింది అగ్రీకరించే దూత్లు పెట్టని మన బాబు అయినా ప్రభా ఎందు శుభ్రహ బిడ్డ ఏది ఉంది నీతరం పరగా ఈజీ డెలివరీ కావాలా డాక్టర్ జ్ఞానం తెచ్చని డాక్టర్ల బిఎస్ సైతాన్ని పనియోగం దాన్ని హలాలిగా నాది ఆపరేషన్ చెప్పి దీకండి ఈజీ ఆపరేషన్ కావాలా ఆ బాడీలో ప్రభా ఏ సర్థం ఉండాలా మీరు అగ్నికం చేసి హలాస్ చెప్పింది ప్రభా హలాస్తి చరివి బాగుపడాలా ఆస్తి చర్వి లేచి ప్రతని తన బిటమ్ చూడాలా రక్షణ పొందాలా మనీస్తున్న ప్రసోమిన్పిస్తుంది పరిశుద్ధి మహోన్నతడా కృపాక నికరం దేవా దేవ విషయానికి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి జీవం గల దేవ జీవాధిపత్యన దేవ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రాభ సర్వలోక సృష్టికర్త మహోన్నతడా నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వేలాది వందనాలు ప్రాభ పాదాలకు వందనాలు ప్రాభ నా తండ్రి నా నా గడిచిన కాలం అంతా నన్ను మమ్మల్ని కాచి కాపాడి ప్రాభ నేను ఈ దినం ప్రభా ఈ క్షణం వరకు మమ్మల్ని సజీ లెక్కలో ఉంచిన దేవానికి వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ప్రాభ సమస్త మహిమ ఘనతా ప్రవాహములు యుగ యుగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రాభ ఇదిగో నా తండ్రి ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభావం ఈ స్వరం వింటకునైనా నా ప్రభావంలో ప్రార్థించటకునైనా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు తండ్రి ఇదిగో ప్రభావ నా తండ్రి మీ వాకి నా తండ్రి మీ స్వరం నాకు మాకు వినిపించిన ప్రభావ ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభావ అవును ప్రభావ నా తండ్రి నీ వాక్కు నా తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు చేసింది ప్రభా నా తండ్రి నీ వాక్ ద్వారానే ప్రభా సమస్తము నా తండ్రి సృష్టించబడింది ప్రభావ సమస్తం నువ్వు ప్రాభ ఒక నీ వక్త నువ్వు సృష్టించిన ప్రభావం అటువంటి వాక్ పట్ల ప్రభావ మేము అవిశ్వాసం చూపించకూడదు ప్రభావ అవును తండ్రి నైనా నేను నీ వాక్కు నా ఆ పని ముగించాలంటే ప్రభావం ఎంతో విశ్వాసంగా ఉండాలో ప్రభావం తండ్రి అవును ప్రభావ ఆ తండ్రి ఆ తండ్రి ఆ పనివాడి కోసం ప్రభావ తండ్రి అతను వచ్చినప్పుడు ప్రభావ అతను మీరు ఎంతగానో ఆశ్చర్యపోయిన ప్రభావ అతను విశ్వాసాన్ని చూసి ప్రభావ తండ్రి ఆ రీతిగా మేము విశ్వాసం కలిగి ఉండాలా ఎక్కడ కూడా నా తండ్రి అయినా నా తండ్రి అవిశ్వాసం చూపించడానికి వీల్లేదు అనుమానం పరచ పడడానికి వీల్లేదు ప్రభావ తండ్రి మీ గొప్ప కార్యాలు మేము చేయాలన్నా మేము చూడాలన్నా ప్రాభా నా తండ్రి నాతో మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలన్న ప్రభావం విశ్వాసమే నా తండ్రి ప్రాభ నీ వాక్కు నెరవేరాలన్న ప్రభావి మేము విశ్వాసం పెట్టాలా ప్రభావ అతన్ని నీ మార్గంలో మేము నడవాలా ప్రభావ నీ ఆజ్ఞ ప్రతిదీ మేము గైకోనాల ప్రభా అప్పుడే నా తండ్రి నా ప్రభాని వాగ్దానాలు ప్రభావాన్ని నా తండ్రి మా జీవితంలో నెరవేర్తే ప్రభావ అవి మేము పక్కన వాళ్ళ జీవితంలో ప్రభా కాబట్టి నా తండ్రి ఎక్కడ కూడా ప్రభా మా జీతాలు అవిశ్వాసం ఉండడానికి వీళ్ళేది ప్రభావ ఎక్కడ కూడా నా తండ్రి మేము అపాధికి లొంగిపోవడానికి కానీ ప్రభావ నీ నుండి దూరం అవడానికి కానీ వీళ్ళేది ప్రాభ నా తండ్రి నాయన మీ యొక్క అభిషేకం మా అందరికీ దయచేయండి యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపడి తండ్రి నా ఇదన్న తండ్రి మా జనకాల సమయంలో ప్రభావం మీరే మాతో మాట్లాడే ప్రభావ నా తండ్రి ఒక నూతన విషయం ప్రభా మాకు తెలియజేసినందుకని నీకు వెళ్ళాది వందనాలు అదే రీతిగా నా తండ్రి ప్రభా మీ వైరస్ బాధితులు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి ప్రభావ ఎంతో భయంకరమైన సిచ్యువేషన్ ఉంది ఉండే ప్రభావ నా తండ్రి కానీ ఈరోజు నా తండ్రి అటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల కల్పించిన దేవో నా ప్రభావ నా తండ్రి ఇంకనైనా ప్రాభా నా తండ్రి స్వస్థపడిన వాళ్ళందరూ ఈ జీవితం నా తండ్రి మీరు ఇచ్చిందని ఎరిగిన ప్రభావ మీ తట్టు తిరగల ప్రాభ మీ యొక్క సంరక్షణ శోత ప్రతి ఒక్కరికి వినపడాల ప్రభావ ప్రతి ఒక్కరి మార్మోన్స్ పొందుకోవాల ప్రభావ నా తండ్రి ఒక్కరు నిర్లక్ష్యంగా జీవించడానికి వీల్లేదు ప్రభావ నా తండ్రి వైరస్ బాధ్యపడి చనిపోయినారు కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభావం ప్రతి ఒక్కరికి నైనా మీరే కని మీరే వరకు ఆదరించండి మీరు కనికరం చూపించండి ప్రభా నా తండ్రి నా తండ్రి వరకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి ప్రభా నా తండ్రి వ్యాక్సిన్లను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి ఈ రోగంలో ప్రభా నైనా అవేదో నన్ను కాపాడితేనే ప్రభా జనులంతా వాటిని వెంటబడుతున్నారు కానీ ఈరోజు మేము న్యూస్ లో కూడా చూస్తున్నాం ప్రాభాయినా కొత్త కొత్త రోగ వేరియంట్లకు ప్రభావి సమర్థవంతంగా పని చేయట్లేదు ప్రాభా నా తండ్రి కానీ ప్రభా జనాలు గుడ్డిగా వాటిని నమ్ముతున్నారు ప్రభా కానీ ప్రభా వారంతా వారంతా నా తండ్రి వాటిని నమ్మడానికి వీళ్ళేది ప్రభా అందరు మీ తిరగల ప్రభా నా తండ్రి మీరే మమ్మల్ని కాపాడే దేవుడో ప్రభావ మేమే మమ్మల్ని రక్షించే దేవుడోనైనా అటువంటి జ్ఞానం వాళ్ళకి కలగల ప్రభావం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి నైనా మీరు నా తండ్రి ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావాల నుంచి కాపాడండి ప్రతి ఒక్కరిని ఆశ్రయించి నా నీ నీడలో భద్రపరచులన్న ఆ రీతిగా వాళ్ళ ప్రయాసం ఉండాలన్నా మీరే సహాయం అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి నా ప్రణీత సిస్టర్ ను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రాభ ఇదే నా తండ్రి డెలివరీకి వెళ్ళింది ప్రభావ అయినా మీరే తోడుగునడి ప్రాభ నా తండ్రి గర్భఫలం మిగవచ్చు బహుమానం ప్రాభ కాబట్టి నా తండ్రి నా తండ్రి ఆ బహుమానం ఎటువంటిదైనా ప్రభావం గొప్పగానే ఉంటుంది ప్రభా నా తండ్రి మీ చిత్తాన ప్రకారం నా తండ్రి నా తండ్రి ప్రభావ సిస్టర్కి నా తండ్రి మీరు బిడ్డని ఇవ్వండి ప్రభావ నా దేవ నా తండ్రి ప్రభావ నార్మల్ డెలివరీ అవ్వాలా ప్రాభావ నా తండ్రి తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రభా ఎటువంటి అపాయం రాకుండా ప్రభావ నాన్న క్షేమంగా ఆ తండ్రి యొక్క ప్ర నా తన డెలివరీ జరగాల ప్రాభ నాయన డాక్టర్లకు మీ జ్ఞానం పెట్టండి ప్రభావ ఆయన వాళ్ళు సక్రమంగా ట్రీట్మెంట్ ఇవ్వాలా ప్రభా మీరే వారికి తండ్రి నా జ్ఞానం పెట్టండి వారేమి మీరు వారితో మాట్లాడి ప్రభావ సుఖవంతమైన క్షేమమైన డెలివరీ జరుగులో అని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇందుగా ప్రభా ఈ ప్రేరేట్ మీటింగ్లో పాల్గొనిపోతే ఒక బ్రదర్ సిస్టర్ను बटी प्रार्थिना प्रभ ग्रूप्ल् प्रतिरिट प्रार्थिना प्रभा प्रतिरें तोड़े प्रभा नैना प्रतिर प्रभ ना, ना मी से प्रभा प्रति अभिषेक మేము యొక్క శాంతి సమాధానం దయచే ప్రభావం ఈ కృపతో కనికరంతో ఆయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభా ఆయన ఏ విషయంలో అపాధికి చోటు ఇవ్వకుండా మీ వాక్కును నెరవేర్చాలా ప్రభావం ఏం తండ్రి నా ప్రభావం ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ప్రభావ తిరిగి మేము జీవించడానికి వీల్లేదు ప్రభావం ఎక్కడ కూడా ప్రభా నీ వాక్యానికి అవిధ్యత చూపించడానికి వీల్లేదు ప్రభావ అపాధి బంధకాలు చిక్కుపోవడానికి వీల్లేదు ప్రభాన తండ్రి మీరు అక్కడికి సమీపంగా ఉంది ప్రభావ తండ్రి మీరు అక్కడికి మేము సిద్ధపడాలి ఇక్కడ సిద్ధపరచాలా నా ప్రభా చంద్రశేఖరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ఎన్నో గొప్ప మర్మమైన విషయాలు ప్రభావ ఎన్నో గొప్ప గొప్ప విషయాల తండ్రిని ఆయన మాకు మీరు నా తన్న ద్వారా బయలుపరుస్తున్నారు ప్రభా మీకు వేలాది వందనాలు ప్రభావ నా తండ్రి అన్నను కూడా నా తండ్రి మీరేనైనా వారి కుటుంబాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి చుట్టూ మీరే కంచకాబ్దాలు దాయించండి ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం దాయించండి ప్రభావ వీళ్ళే ప్రతి చోట నైనా మీరే తోడైనండే ప్రభావ నా తండ్రి ఇంకా గొప్పగా సేవలో వాడబడాల ప్రభావ వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ అందరూ రక్షణలోకి రావాలో కుటుంబ సభ్యులు కూడా అందరూ నాయన రక్షణలోకి రావాలా ప్రభా నాయన మీరే వారందరికీ తోడైనండి ప్రభావ ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క నుంచి నైనా ండి ప్రభావ మీరే ఎల్లప్పుడు కంచె కాబ్జాలు వేసినప్పుడు మీరే తోడైన ప్రభావ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రాభ ప్రతి చోట మీరే బిడ్డలకు తోడైనండి ప్రభావ ఎటువంటి అపవాదిన అయినా వారి మీద తండ్రి చూపించకుండా ప్రాధికారం చెలాయించకుండా ప్రభావికయలకు వెళ్లకుండా ప్రభావం అయినా మీ మహిమార్థమైన వాళ్ళు ఉండాలా ప్రభావ మీ జ్ఞానం ఉండే ప్రభావ చదువులు రాని ప్రతి విషయంలో మీరే తోడయండి నాది త్రోలు తప్పకుండా ప్రవాహం మీ త్రోలు అందరినీ నడిపించండి ప్రాభ మీరైనా కుటుంబాన్ని ప్రభావం మీ యొక్క నా తండ్రి మీ యొక్క సేవలు మరింత బలంగా వాడుకున్న తండ్రి వారి కుటుంబం పట్ల గొప్ప కార్యాలు మీ ఆత్మీయ కార్యాలు నెరవేర్చడానికి మీరు సహాయం దామని నా తండ్రి ప్రార్థన తండ్రి మీ స్వరం మాకు వినిపించి ప్రభావం భాగ్యవంతులుగా చేసిన తండ్రి నాన్న మాకు ఒక నూతనమైన విషయం తెలుసుకుంటాక మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె చిన్న మీ ముగ్గురున్నారు చేయండి అన్న వన్ బై ప్రేమ కళ మాపర్లో కొత్త సే నాయన రక్షక ప్రభా మమ్మల్ని అందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి మేమందరం ప్రే చేయడానికి అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఉందనలేసే ప్రభా నాయన రక్షక ఈ ప్రేయర్ లో పార్టిసిపేట్ అయిన వారిని కాపాడి గీయించి ఆశీర్వదించండి ప్రభా నాయన రక్షక మమ్మల్ని లీడ్ చేస్తున్న చంద్రశేఖర్ సార్ని బట్టి వందనలు వారి కుటుంబాలని అందరినీ కాపాడి దీవించి ఆశీర్వదించండి అయితే మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి అయితే ప్రభ ఇంకా ఈ గ్రూప్ సభ్యులను కాపాడండి అయితే ఇంకా అనాథలు పేదలు నిరాశలు నిరుద్యోగులు విధవరాళ్ళ గురించి ప్రే చేస్తున్నామైతే వారి ఎవరి స్థిరతలను మీరే తీర్చండి అయితే గురించి జ్ఞాపకం తీర్చుకుంటున్నామైతే ప్రభా నాయనక్ష తనకు ఒక సేఫ్ డెలివరీని అనుగ్రహించండి సైప్రభ డాక్టర్స్ అయితే సిక్స్ ఎక్షన్ అంటున్నారు జయప్రభ ఇటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మీ చిత్తంలో ఉంటే తన మనోవాంఛను తీరుస్తారని ప్రభ మమ్మల్ అందరినీ వైరస్ కేసెస్ తగ్గుతూ వస్తున్నందుకు కొందనాలు సమర్పిస్తూ ఈ కొద్ది విన్నపంలో క్రీస్ తీసుమం పెట్ట పాపని అతి వినయంగా వేడుకొని చిన్నా దేవా ఆమెన్ చిన్న హలో శ్రావణ్ బ్రదర్ చేస్తున్నాను ప్రభావరా గొప్ప దేవ ఏసే కృపగల తండ్రి మీకు వందనాలు ప్రభా వేసే క్రీస్తు నామం బట్టి వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఒక దేవ మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రతి ఒక్కరు ప్రభావ యొక్క వాక్తిని పొందుకోవాలా దాని ప్రభావ మీ నామం మహిమార్దమై వాడాలా ప్రభా కృప జూయించండి కనికరం జూపించండి మీరు ఆకడ సమయం ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ యొక్క ఆత్మని కుమ్మరించి ప్రభా సేవలో బలంగా ప్రతి ఒక్కరు మీరు వాడుకోండి ప్రభా ఇస్తే మహిమతృప అయ్యడం మీకు వందనాల ప్రభావ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచండి విడుదల కల్పించండి రక్షణ మార్గంలోకి నడిపించండి అలుయ ప్రభా మీ నామమ్మ హిమార్ధమ దేవ సిస్టర్ డెలివరీకున్న రేసు ప్రభా మీ కృపచేత ప్రభావ మీరు దగ్గరుండి ప్రభా యొక్క కార్యక్రమం జరిపించండి ప్రభా మీ నామం మహిమ రధమై ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి డాక్టర్స్ లో మీరు అండి ప్రభా ఆపరేషన్ చేయండి రాజా మీ కృప చేత మీ కనికరం చేత ప్రభా ఆత్మను ఆవరింపు దయచేయండి దూతల కాపుదల దయచేయండి ప్రభా ఏసే మహిమోన్నత దేవ యుగ యుగంలో మీ నామంకే మహిమ కలుగును గాక ఏస్రీస్తు నామ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ లాడన్నా మీరు కూడా ప్రేర్ చేయండి అన్న హలో పాసిబుల్ అవుతుందన్నా చిన్న మీరు చేయడానికి ఆఫీస్ లో ఉన్నారేమో మెరిడిక్షన్ ఇచ్చే బ్రదర్ మీరు మీరు కూడా పరిశుద్ధ దేవా మీకు వననాలు వేసేయ తండ్రి మీకే కృతిజ్ఞత ఈ మధ్యాహ్న కాలంలో మీరు మా తను మాట్లాడే మాట మీకు ఎంతో వణాలు తవ్వ దేని విషయంలో అనుమానించకుండా చింతించకుండా ప్రభు మీ వాక్కులో ఎంతో శక్తి ఉంది ప్రభు అది దాని కార్యం మేము ముగించుకొని మీ సన్నిధికి వస్తుందని మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి నేను మీ యొక్క వాక్యలో ఉన్న యొక్క శక్తిని మేము గ్రహించి దాని ప్రకారంగా జీవించలాగా సహాయపడండి ప్రభు దానికి స్పందించలాగిన సహాయపడడం అంతా కృపగల దేవ మీకే స్తోత్రాలైనా మహోన్నతులకు దేవ మీకే వదనాలనైనా ముఖ్యంగా తండ్రి బ్రదర్స్ సిస్టర్స్ని అందరినీ ఆశ్రయించండి వారి జీవితంలో నూతన కళ జరిగించండి ఆటంకాపచ్చి ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను ఈ సందర్భం అందిస్తున్నాం వారి జల నూతన కాలం జరిగించండి రెస్టారేషన్స్ మేము ప్రకటిస్తున్నాం ఈ ప్రతి కుటుంబంలో మీ సమాధానం కలిగిన దేర్ బి పీస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ జీజస్ నేమ్ ప్రభా ప్రతి ఒక్కరి సమాధానం కలిగిన కాక స్వస్థతలు కలిగిన దాకా ప్రభావ ప్రభావ అపవాది అబద్ధి కూడా ప్రభావ ప్రతిదీ అబద్ధాన్ని ప్రకటిస్తున్నాడు ప్రభ డాక్టర్ల రూపకంగా హాస్పిటల్స్ రూపకంగా వాడు అబద్ధాన్ని ప్రకటించి మనుషులన్నీ తన మళ్ళీ అవిశ్వాసం నడిపిస్తుంది కానీ ప్రభా దేని విషయంలో నా నమ్మకుడి దేని విషయంలో భయపడకూడనరు ప్రభ నమ్మిక మాత్రం ఉంచడన్నారు మీ అందరూ కాబట్టి మేమందరం మీ అందరి నమ్మిక నుంచి ముందు పోయి నడిపించి మనం ప్రార్థిస్తున్నాం మీరు అక్కడింత సమీపంలో ఉంటుండగా మేము త్వరగా మా పనులు ముగించుకోవాలా సైతనుడు కొద్దిగానే వారికి సమయం ఉందని గ్రహించి వాడు విజృంభించి తండ్రి మీ ప్రజలంత మళ్ళీ వాడు కొడుతున్నాడు కాబట్టి ప్రభా మేము కూడా తండ్రి మీ ప్రజలని మీదంతకు నడిపించాలప్పుడు వారిని మీరు చూచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ రక్షణ మార్గంలో వాళ్ళందరూ నడిపించాలని సహపడం తండ్రి సాయంత్రం వరకు అందరినీ సురక్షితంగా నడిపించి ఇంటికి చేర్చమని ఏ శిశ ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి ఆశీర్వాదం ఏమంటారన్నా ఇచ్చే బ్రదర్ ఓకే అన్న మన తండ్రి యొక్క దేవుని కృపయో అలాగే మన ప్రభు అయిన ఏసి క్రీస్తు కృప ఈ ఆరాధనలో పాల్పొందిన మన అందరికీ అలాగే ఎవరైతే డెలివరీకి వెళ్ళిందో ఆ యొక్క సిస్టర్కి వైరస్ బాధితులకి వ్యాక్సిన్ బాధితులకి ఎవరైతే ప్రభునందు నిద్రించిన సేవకులు ఆ సంఘాలకి ఆ కుటుంబాలకి భార్యను భర్తలను పిల్లలను కోల్పోయిన వాళ్ళకి ఆయన ప్రేమ జాలి దయ కనికరము సమాధానము మనందరికీ సదాకాలం తోడయి గాక ఆ మేన్ ఆ మెయిన్ హలోలు ప్రెసిడా అందరు ప్రెసిడెంట్